గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మహిళ దేవా మాత్రమైన నామానికి పరిస్థితిగా నా దేవా దర్శన కాలంతో కృపల్ మమ్మల్ని భద్రపరచుకున్న త్రవా కృపాల కృపరించనా మమ్మల్ని సజీలకు దాన్ని బట్టి నీకు వందనాల ప్రభావ నీకు కృతజ్ఞతలా తీర్చుకుంటున్నాయి సమస్త ఘనత మహిమ నీకే కలుగులాభా ఇక మీ వాక్యం జాయించిన తర్వా ప్రార్థించడం ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వండాలి ప్రభావ పరిస్థితులు నా దేవా ఇక ఎంత మంది చూడలే మమ్మల్ని సజ్జలు పెట్టుకున్నారు తర్వా మీకే వందనాలను ప్రభావాన్ని జాయించే కూరఫ్ మాకు అనుకుని నీకే కృతజ్ఞతలకి పరిస్థితులు దేవాత మాట్లాడడం తర్వా అనేక మంది విషయాలు బయటపచ్చండి మేము ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రవా ఆయన మీరు సాయపడమంతిస్తాం మీకు నూతనమైన అభిషేకం మా అందరూ డైచండి వాక్యం చక్కగా గ్రహించాల సర్వసించిన ప్రభావం చేసుకుని పాటించాలని సత్యంగా జీవించాల ప్రభావ మరి అనుభవపూర్వకంగా అనేక ఆత్మస్ పాటలకి స్పందించిన ప్రభావం మాట్లాడి ఈ యొక్క మీటింగ్ అంతా ఇక్కడ మీరే మహిళలు మీ ఆత్మ నడిపిశ్వ్రీస్తు పరిషత్ నామం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆచర్యమైనా ప్రేమా కల్వారిలోని ప్రేమా మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమా ఆచర్యమై నా ప్రేమ కలవారి లోని ప్రేమ మరణము బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వేదకిన ప్రేమ పరమును వీడిన ప్రేమ ధరలు పాపిని వేదకిన ప్రేమ నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చి నిత్య జీవమిచ్చే నన్ను కరుణించి ఆదరించి నిత్య జీవమిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించి ప్రేమ పావనయేసు ప్రేమ శ్రీలువలు పాపిని మోసిన ప్రేమ పావనేసుని ప్రేమీలువను పాపిని మోసిన ప్రేమ నాకై మారాణించి జీవమిచ్చి జయమి చీ తన మహిమానిచ్చే నాకై మారాణించి జీవమిచ్చి జయమిచీ తన మహిమానిచ్చే ఆశ్చర్యమైనా ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించె నీ ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శపము నోచిన ప్రేమ శ్రమలు సహించిన ప్రేమ నాకై శపము ప్రేమ మిడనాడ ప్రేమది ఎన్నడూ ఎడబాయదు విడనాడనీ ప్రేమది ఎన్నడు ఎడబాయదు ఆశ్చర్యమైన ప్రేమ కల్వారిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నా స్థితి చూచిన ప్రేమ నాపై జాలిని చూపిన ప్రేమ నాకై పారు ఎత్తి కౌగాలించి మూతాడి కన్నిటిని తుడిచే నాకైపారు ఎలించి మూతాడి కన్నిటిని తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంఠే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించీ ప్రేమ ప్రేమ కల్వారిలోని ప్రేమ హలో ఫైజ్లాడ్ సార్ వాక్యం షేర్ చేయండి సార్ పరశుధురవ దేవ మీకు వదనాలనేనా సర్వోనతుల తండ్రి మీకేస్త తొలి స్తోత్రాలు వేసయ్యా ప్రభావ ఈ యొక్క గడిచిన కాలం కాపాడి సజ్జీల కలు నిలబెట్టినందుకు మీకు ఎంతో వదనాలనేనా ఈ దినానికి మీ యొక్క నూతనమైన కృపన్నమాకాను గురించి నడిపించండి ప్రభావ మీ యొక్క వాక్యంలోని సత్యాన్ని చూచాలన్న మా యొక్క ఆత్మీయత పండి తండ్రి అందులో మేము చూడాలా ప్రభావ దాన్ని స్వీకరించాలా అది స్వీకరించకపోతే మాది కాదు ప్రభావ కష్టపడి తన మళ్ళీ ప్రభా ఇది కష్టతరమే కాని మీకు సమస్తం సాధ్యం మీ పిల్లలకు వాటి అన్నిటిని చూపిస్తారు అవును ప్రభు కష్టించి ఫలించి అభివృద్ధి పొందున్నారు నైనా అవును ప్రభు అన్ని మేము కష్టపడి స్వీకరించాలా వాటిని మా హృదయాలుగా రాసుకోవాలా ప్రభా అవునైనా యుగ సమాప్తి చివరి భాగానికి మేము వచ్చినాం వీటిని చూడడం బహు కష్టతరం అయిపోయింది సంఘాలలో ప్రభు ఎందుకంటే సంఘాలలో తండ్రి ఆరాధన లేదు పాటలు లేవు అవునైనా వాక్య పరిచయ అసలేదు నైనా ఓ ప్రభా ఇటువంటి దశలో ప్రభా మనుషులందరూ ఏరీతిగా వారి విశ్వాసాన్ని కాపాడుకోగలరు తండ్రి విశ్వాసం ఏరీతిగా బలపరచుకోగలరు వినట వలన విశ్వాసం కలుగుతుంది మనక్కడ వాక్యాలే లేవు ప్రభు ఇటువంటి దశలో ప్రభా మీరు అక్కడ ఒక ప్రభిధప పడుతుండగా అయినా భూమి మీద విశ్వాసాన్ని కనుగొనరు మీరు కనుకరించమను కూడా ఆదేశాం తండ్రి అవును ప్రభా మనుషులు ఆ రీతిగా తయారవుతారని ముందుగానే హెచ్చరించినారు ప్రకటన గ్రంథంలోని విషయాలు అవే జ్ఞాపకం చేస్తున్నాయి మీరు తిరిగి వచ్చినప్పుడు మీ యొక్క ప్రేమ నీకు కనుగొన అంటున్నారు కాబట్టినైనా ఏమి దాన్ని అనేక ప్రకటించాలా ప్రభా అవునైనా మీ చెంతగా నడిపించాలా ప్రోభ ఉన్న సంఘాలు కూడా ప్రభా ఏ రీతిగా తయారైతున్నాయో ఆ ఏడు సంఘాల గురించి మీరు మా మాట్లాడుతున్నారు అవునైనా ఆ ఏడు సంఘాలు రెండు క్యాంటీన్ స్టిక్స్ రెండు ఆ యొక్క తనుమలి దుపార్తెల్లాగా తనుమలి మీరు చూపిస్తున్నారు ప్రభా ఆ యొక్క వాటి వాటి యొక్క సందేశాన్ని మేము అర్థం చేసుకుని ఏ రీతిగా వారిని హెచ్చరించాలను మీరే మాకు మార్గాం దయచేయమని ఈ యొక్క మీరే ఆధిపత్యం వహించమని ఏ శ్రీ క్రీస్తు పరిశుద్ధ నామామ్మ ప్రార్థించున్నాం తండ్రి ఆమె కొన్ని నుంచి ఈ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన విషయాలు మనం ధ్యానిస్తున్నాం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాప చివరి భాగానికి వచ్చినప్పుడు ఈ ఏడు దీప స్తంభములు సువర్ణ దీప స్తంభములు సంఘానికి సంఘాన్ని సంఘాల ఏడు సంఘాలు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ ఏడు సంఘాలు ఒకప్పుడు ఏషియా మైనర్ లో ఉండే కానీ ఈ రోజు ఏషియా మైనర్ లేదని మనం చూస్తున్నాం ఒకప్పుడు ఉండే రెండు వేల సంవత్సరాల క్రితం ఈరోజు ఆ ఏషియా యూరోప్ లో కలిసిపోయిందని చూస్తున్నాం కానీ ఈ సంఘాలు మటుకు లేవు అవి కూలిపోయినట్లు మనం చూస్తున్నాం వాటి సభ్యులు కూడా మొత్తం చెల్లా అయిపోయినట్లు మనం చూస్తున్నాం నైన్టీన్ నాట్ నైన్టీన్ నైన్టీన్ ఫైవ్ నైన్టీన్ సంవత్సరాలలో ఏషియా మైనర్ టర్కీ వెస్టర్న్ భాగంలో ఉన్న ఈ సంఘాల మనుషులందరూ వారి కుటుంబాలన్నీ తరలింపబడి గ్రీస్ దేశానికి వెళ్లిపోయినట్లు మనం చూస్తాం చరిత్రలో హండ్రెడ్ ఇయర్స్ క్రితం నిజంగా జరిగింది ఇది హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఉండే ఈ టెంపుల్స్ అట్లీస్ట్ సమ్ ఎవిడెన్సెస్ వాటి ఆ బిల్డింగ్స్ అవన్నీ ఈ రోజు లేవు బిల్డింగ్స్ అంటే ఈ ఏడు సంఘాలు మెయిన్ సంఘాలు అన్నట్టు అంటే హెడ్ హెడ్ ఆఫీస్ లాగా ఆ రోజులలో ప్రతి సంఘము ఒక హెడ్ ఆఫీస్ లాగా ఉండడము వాటి బ్రా ఆఫీసులన్నీ బ్రాంచ్ చర్చెస్ అన్ని సిటీస్ ఉదాహరణకి ఎఫ్ఎస్సి అనుకున్నప్పుడు ఎఫ్ఎస్సి అనేది ఒక సిటీ ఆ సిటీ లోపల రకరకాల ప్రాంతాలలో విస్తరించిన సంఘాలు వాటి హెడ్ ఆఫీస్ వచ్చి మెయిన్ పేరుతో పిలో పడుతుంది ఎఫ్ఎస్సి చర్చ్ అంటే అది మెయిన్ చర్చ్ దాని బ్రాంచెస్ అన్ని స్కాటర్డ్ అన్నట్టు ఆ సిటీలో కాబట్టి ఈ వాక్యము ఈ యొక్క హెచ్చరిక ఎఫ్ఎస్సి సంఘానికి ఎంటైర్ గ్రూప్ ఆఫ్ చర్చెస్ అన్నట్టు అదే రీతిగా పెర్గమా తుయతయరా ఇవన్నీ సిటీస్ అన్నట్టు లెవడీషియా సిటీస్ అన్నట్టు ప్రతి సిటీలో మెయిన్ చర్చ్ ఉంటే వాటి బ్రాంచ్ చర్చెస్ ఆ సిటీస్ లో అయినప్పుడు ఎంటైర్ చర్చ్ సిస్టమ్ ఆ రీతి ఉందని హెచ్చరికగా వాటిని రాయబడినట్టు మనం చూస్తాం బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు ఒక్కటి కూడా లేవు ఆ స్కాటర్డ్ ప్లేసెస్ బ్రోకెన్ అవన్నీ బిల్డింగ్స్ బ్రోకైన్ బట్ ఆ కాంగ్రిగేషన్స్ అన్ని స్కాటర్డ్ అయినాయి కానీ ఈ రోజు మనము ఒక్క బిల్డింగ్ కూడా ఒకటి ఎందుకు చూడమంటే వీటి గుణగణాలు ప్రపంచం అంతటా విస్తరించినట్లు ప్రభు మనకు చూపిస్తుంది ఎందుకంటే ఏషియా మేజర్ ఏషియా మైనర్ లేవు ఈరోజు అప్పుడు ఉండే టూ మ్యాప్ లో అందుకే మనం బైబిల్ లాస్ట్ పేజెస్ మ్యాప్స్ చూసినప్పుడు ఆ ఓల్డ్ మ్యాప్స్ ఉంటాయి అక్కడ కానీ అన్ఫార్చునేట్లీ చూస్తారు ఎవరు చూడరు అది బైబిల్లో ఉన్నా ఆసక్తి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు రీసెర్చ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బైబుల్ రీసెర్చ్ లో వాటిని మ్యాప్స్ తీసి ఆ లొకేషన్స్ అవన్నీ ఐడెంటిఫై చేసుకొని ఆ రోజులో ఉన్న నేమ్స్ ఆ దేశాల పేర్లే కానీ ఆ పట్టణాల పేర్లే కానీ ఈ రోజు అవి ఎక్కడున్నాయి అనేది పరిశీలించుకుంటారు అన్నట్టు అప్పుడేమవుతుందంటే ఈ రోజు ఉన్న సిటీస్ తో రిలేట్ చేసుకుంటే మీనింగ్ ఏర్పడుతుంది మైండ్ లో ఓకే పలాని దేశము ఈ రోజు మోడర్న్ టైమ్స్ లో దాని నేమ్ ఈ రీతికి ఉందా అనేది నిన్న దిన చూసిన మనము తార్స్ మన నినివే పట్టణానికి వెళ్లాల్సిన యోన ఎక్కడికి బయలుదేరిన మనిషి తర్షిష్యుకి బయలుదేరినట్టు మనం చూస్తున్నాం ఆ అది గ్రేట్ బ్రిటన్ అని నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే వాటిని వెతుకుంటేనే మనకు తెలుస్తాయి ఎందుకంటే కొంతమందికి కొంతకాలం కింద వరకు కొంతనే బయపరచబడింది ఒక హండ్రెడ్ ఇయర్స్ క్రితం ప్రీచర్స్ కి హండ్రెడ్ ఇయర్స్ కితం కామెంట్రీస్లో కొంతనే బయలుపరచబడింది ఫిఫ్టీ ఇయర్స్ క్రితం ప్రీచర్స్ కి మరి కొంత బయలుపరచబడింది ఎందుకంటే బైబుల్ అంతా ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ప్రతి వాక్యము ప్రొగ్రెసివ్ గా బయలుపరచబడతా ఉంటది నాకు ఆల్రెడీ అంతా తెలిసిందంటే రెవల్యూషన్ బంద్ అయిపోతుంది మన జీవితాలలో అందుకే నేనైతే ఎప్పుడు ఆపరేషన్స్ లో నాకు ఇంకా ఏం తెలియదు నేను నేర్చుకోనికే ఇంకా ఆసక్తి చూపిస్తూ ఉంటుంది ప్రార్థన జీవితం కూడా అంతే మొదట్లో మనం రక్షణ పొందిన రోజులలో ఎంతగా ప్రార్థనలు చేసే వాళ్ళం ఫస్ట్ టైం రక్షణ పొందిన అనుభవం బాప్తిజం పొందిన అనుభవం కాలంలో ఎంతగా టైం పెట్టినాం ప్రార్థనలో ఎంతగా బైల్ స్టడీ బైబిల్ ఎంతగా ధ్యానించినాం ఎంతగా వర్షిప్ చేసినాం చర్చ్ అంటే ఎంత ఆసక్తి ఉంటే ఎట్లా పరిగెత్తే వాళ్ళం ఆనెస్ట్లీ ఈరోజు మనక అటువంటి ఆసక్తి ఉందా ఇది డెఫినెట్లీ ఉంటుంది ఎందుకంటే ఎన్ టైమ్స్ లో చర్చ్ సిస్టమ్ అటువంటి ప్యాషనేట్ గా ఉండదు ప్రభు ప్రకటన ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు ఆ నా జ్ఞాపకం గారికి చిన్నప్పటి నుంచి బైబుల్ అంటే ఆసక్తి చిన్నప్పటి నుంచి దేవుని పాటలు ఆసక్తి చిన్నప్పటి నుంచి ప్రార్థనలు ఆసక్తి యోన దశకు వచ్చినప్పుడు మరి విశేషంగా ఉండే ఆసక్తి దాని తర్వాత చర్చ్ సిస్టమ్ లో ఆ చర్చ్ రూల్స్ పాటిస్తేపుడు మరీ ఎక్కడైన ఆసక్తి మార్నింగ్ సెవెన్ వెళ్ళిపోతే రాత్రి వన్ వచ్చేవాడిని సండేస్ పూట ఎన్నో చర్చిలలో తిరిగి ఎన్నో చర్చెస్ చూసుకొని వాటిని అడ్మినిస్ట్రేట్ చేసి అక్కడ ఆర్డర్ ఆఫ్ వర్షిప్ అరేంజ్ చేసి ఆ కానుకలన్నీ తీసుకొచ్చి మెయిన్ చర్చ్కి ఇవ్వడము ఇవి నైన్టీ నుంచి చేశాను 92 టూ నుంచి వెరీ అగ్రెసివ్ చర్చి సిస్టమ్ లో ఉన్నాను దాని తర్వాత ఏ రోల్స్ అయిన గానీ నిర్వర్తించిన ఏది చేసినా ప్యాషనేట్ గా ఎందుకు ఈ సాక్ష్యాన్ని నేను చెప్తున్నానంటే ఏ రోజు కూడా నేను కాంప్రమైజ్ కాలే దేవుని విషయాలలో దేవుని వాక్యం పట్ల గానీ ప్రార్థన జీవితంలో గానీ ఫ్రాంక్ చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఆల్మోస్ట్ ఒక థర్టీ ఇయర్స్ క్రితం చేసిన ప్రార్థన కంటే ఇప్పుడే ఎక్కువ ప్రార్థనల సమయం గడపలుగుతున్నాను ఈ వాక్యాలు నాకు లేకపోయింటే నేను కూడా చలబడేవాడినేమో మీకే నాకు ఆల్రెడీ అక్షరం పొందిన నేను ఆల్రెడీ పక్షం పొందుకున్న ఆల్రెడీ పరసాత్మ అభిషేకం పొంది నాకు అన్ని వరాలున్నాయి నేను ఆల్రెడీ ఇన్ఫ్ సేవ చేసిన అనుకుంటే చలబడినట్టే ఇంతకు ముందు చేసిన దానికంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తా అన్న ప్యాషన్ ఉంటేనే కానీ ఇవన్నీ ప్రభు మనకు చూపించాడు ఎందుకంటే అందరూ పరిగెత్తి పరిగెత్ తలుసుకున్నారని నేను మీకు చూపిస్తున్నా బైబుల్ ఎన్నిసార్లు ప్రభుని పట్టుకోవాలా పట్టుకోవాలని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ఒక దశకు వచ్చేసి అలిసిపోయి అక్కడ గూడు కట్టుకొని సెటిల్ అయిపోయిన క్రైస్తవ జీవితం ప్రతి చర్చ సిస్టమ్ అట్లనే ఉంటుంది అండ్ తర్వాత ఏమవుతుందంటే ప్రభు వెళ్లిపోతా ఉంటాడు ముందుకి వీళ్ళు అక్కడే ఉండిపోతున్నారు ఇదే సేవ విధానం కాబట్టి మనం అట్లుండదు గూడు కట్టుకొని ఒక స్థలంలో ఉండదు పోతేనే ఉండాలా ఆయన చెంగున ముడివేయబడ్డ వారం అన్న విషయాన్ని మనము హేచల్ గంధంలో చూస్తూ ఉంటాం కాబట్టి ఆయన చెంగున ముడివయబడ్డ వారం ఆయన ఎక్కడుంటే అక్కడే ఉంటారు కదా కాబట్టి ఆయన పోయే కొద్దీ మనం పరిగెత్తితనే ఉండాలన్న విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం తర్వాత నిన్న ఎక్కడైతే స్టాప్ చేసినామంటే ఆ యోనా తండ్రి పేరు అమితయ్ అని చూసినాం అక్కడ అమితయ్ అన్నప్పుడు అక్కడికే స్టాప్ చేసినాం నిన్న వాక్యము యోనా పేరుకి సంబంధించిన మీనింగ్స్ కూడా చూసినాం మనం ఆ యోనా మీనింగ్ లో ఏముందంటే జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ లో చూస్తే ఒక రూట్ మీనింగ్ యోనా అంటే ఒక గువ్వ లేక పౌరము అని మీనింగ్ ఉంది ఇంకొక లాస్ట్ మీనింగ్ చివరి మీనింగ్ ఏముందంటే యోనా అంటే జ్ఞాపకం ఉంది లాస్ట్ మీనింగ్ త్రీ లో చూసినాం ఫస్ట్ వర్డ్ ఏమో త్రీ వన్ హెబ్రీ హీబ్రూ వర్డ్స్ లలో యోనా అంటే ఎడ్ సెల్లింగ్ డవ్స్ ఇన్ ద టెంపుల్ అది మనం చూసినాం మన ప్రభు కాల కష్టపడికి కాబట్టి యోనా అంటే డవ్ అంటే యోనా కాంగ్రిగేషన్ కి సాదృశ్యంగా ఉండు మల్టిట్యూడ్ కి సాదృశ్యంగా ఉండు నేను అర్థం తీసుకుని తర్వాత యోన సెకండ్ రూట్ వర్డ్ త్రీ వన్ నైన్ సిక్స్ లేముందంటే ఎఫర్వెస్ అంటే పులిసిపోయిన ద్రాక్ష రసం అని అర్థం లేక బై ఇంప్లికేషన్ ఇంటాక్సికేషన్ బ్యాంక్వెటింగ్ వైన్ వైన్ బైబర్ అనుంది ఉంది అంటే స్టార్టింగ్ లో డౌ లాగానే ఉన్నాడు యోనా కానీ ఆయన పని నిర్వర్తించిన పరికి ఇష్టప్పటికీ హీ వాస్ సో ఇంటాక్సికెంట్ అంటే మత్తుడ ఉండి ఓడ క్రింది భాగానికి పోయి దిగువ భాగం పోయి పండుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం అంటే కంప్లీట్ డిసోబీడియన్స్ మనకి మనం చూస్తాం యోనా జీవితంలో ఒక ప్రాఫిట్ అయ్యుండి హీ వాస్ కంప్లీట్లీ డిసోబీడియం నేను ఇది లాస్ట్ ఒక టూ వీక్స్ కి తాము ఎలైజాక్ సంబంధించిన స్టడీస్ చేస్తున్నాను డీటెయిల్డ్ గా స్టడీస్ చేస్తున్నాను ఎందుకంటే ఈ లాక్డౌన్ లో కొంచెం ఫ్రీ టైం దొరికింది అఫ్ కోర్స్ ఫ్రీ టైం అంటే ఎప్పుడు ఉండదు మనకి సెక్యులర్ వర్క్ విపరీతంగా డిమాండింగ్స్ ఉంటాయి అయినా గానీ అట్లీస్ట్ సమ్ ట్రావెలింగ్ ట్రైన్స్ ఏవోతుంది ఎర్లీయర్ ట్రావెలింగ్ టైం అట్లీస్ టూ అవర్స్ వేస్ట్ అయిపోతుంది ఆ టూ అవర్స్ అట్లీస్ట్ మనం ఇప్పుడు ఇట్ల చేసుకోగలుగుతున్నాం ప్రేయర్ కి దేవుని వాక్యం ధ్యానించిన ఎందుకంటే ఇటువంటి అవకాశం ఇంతకుముందు దొరకలేదు మనకి కాబట్టి ఏలియాని గురించిన ఉపమానం ఏలియాకి సంబంధించిన విషయాలు నేను ధ్యానిస్తున్నప్పుడు చాలా అమేజింగ్ ఇంట్రెస్టింగ్ రీసెర్చ్ బయటకు వచ్చింది అక్కడ అసలు ఏలియా ఆ అగ్ని రథాలు వచ్చి ఏలియాను ఏలియాని వేరుపరిచినాక ఆ సుడిగుండం వరల్డ్ విండ్ అంటే ఇంగ్లీష్ లో ఆ సుడిగుండంలో అతను కొనిపోబడడం మనం చూస్తున్నాం అయితే ఎంట ఈరోజు టీచింగ్స్ ఏమున్నాయంటే హీ ఈజ్ టేకింగ్ టు ది హెవెన్ లైవ్ అంటున్నారు బట్ ఎవరు కూడా చనిపోకుండా దేవుని చని దిగి వాక్యం ఉంది ఆ వాక్యానికి విరుద్ధంగా మనట ఆయన దర్శనం కానీ ఆయన హెవెన్ లో త్రీ కంపార్ట్మెంట్స్ మనం చూస్తాం పౌల విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తుంటాడు ఐ వాజ్ ఇన్ ది థర్డ్ హెవెన్ అంటాడు దట్స్ ద ప్లేస్ వేర్ దేవుడు తన దూతలో ఉండడం మనం చూస్తాం కానీ ఫస్ట్ హెవెన్ సెకండ్ హెవెన్ థర్డ్ హెవెన్ గురించి పౌల ద్వారానే మనకు బయలుపరచలేదు అదర్వైజ్ వీ నెవర్ నో we would have never known our uh, mood layers of heavens and all the uh, eleger uh, uh, surigundam mateni north nunchi teesukali poi nen chupinchina research studies nallo it dropped me the south ani adhi the uh, entire church teachings ki viruddham actually endukante prathi church emanna namuthundante elia surigundamlo parlokanni konipovadanunndi ani chepta untaru but nen chupinchina ఆ సుడిగుండము అతన్ని ఆ థర్డ్ హెవెన్ వరకు తీసుకుపోలేదు ఫస్ట్ హెవెన్ లో పోయినాక అక్కడ నుంచి అతను తిరిగి ఆ సుడిగుండం అతన్ని సౌత్ ఇజ్రాయల్ అంటే నార్దన్ ఇజ్రాయెల్ అప్పటికీ అది విడిపోయింది టూ డివిజన్స్ నార్దన్ ఇజ్రాయెల్ లోనేమో అదాన్ని మనం షోమరవును క్యాపిటల్ సిటీ ఈ రోజు సమర్యా అంటే న్యూ టెస్ట్మెంట్కి వచ్చినప్పటికీ అన్ని మారిపోతాయి సౌత్ ఏమో యూధా రాజ్యం అయితే ఆయన సౌత్ ఆ సుడికుండం ఎపిసోడ్ అయినాక అతను సౌత్ లో పదకొండు సంవత్సరాల తర్వాత రాజుకి ఉత్తరం రాయడము ప్రవచించడం మనం చూస్తాం అక్కడ వాక్యం అది మిస్ అయిపోయింది ఎంటైర్ చర్చ్ సిస్టమ్ టీచింగ్స్ లలో ఎందుకంటే ఎండ్ ప్రభు ఖచ్చితంగా వీటన్నిటి మనకు చూపించలేదు ఎందుకంటే పరుశురాత్మ పొందు వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు బట్ ఎక్కడైతే మన జ్ఞానం ఆగిపోయిందో అక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతేనే గానీ మనం ఆ లాస్ట్ గ్రూప్ లో ఉండలేం దట్ హోలీ గ్రూప్ లో కంప్లీట్ హోలీనెస్ లకి రావాలంటే కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద వర్డ్ మనకి ఇంపార్టెంట్ అది అవకాశం అనేసి నేను అనుకుంటున్నాను కాబట్టి యోనా హీ వాజ్ రిప్రజెంటింగ్ ది చర్చెస్ సెవెన్ చర్చెస్ ఈ సెవెన్ చర్చెస్ ఫర్దర్ డివైడెడ్ టూ చర్చెస్ అని నేను మీకు చూపిస్తున్నాను ఎందుకంటే జక్రయగ్రంథం నాలుగో దాయంలో చూసిన దర్శనంలో ఆ సెవెన్ క్యాండిల్ కి ఎక్స్ట్రీమ్ టూ క్యాండిల్ స్టిక్స్ రెండు ఉన్నాయి లెఫ్ట్ రైట్ లో అంటే ఉదాహరణకి ఫస్ట్ అండ్ ద సెవెంత్ ఫస్ట్ అండ్ ద సెవెంత్ క్యాండిల్ అంటే ఫస్ట్ అంటే బిగినింగ్ సెవెంత్ అంటే రెసింగ్ లాస్ట్ అన్నట్టు సో ఫస్ట్ అండ్ ద లాస్ట్ టూ క్యాండిల్ అవి ఒలివ కొమ్మల నుంచి ఆ తీసుకొని తక్కిన ఐదు క్యాండిల్ కి సరఫరా చేస్తుంది సప్లై చేస్తుంది నూనె क्याल स्टिकन ऐसी कैंडल स्टिस्ट रिप्रजेट ऐम्स व चूप देवड़ी रेडेवरी अंत फाइव सिकम टू लास्ट वरक अने फाइव इग्नोर रिमेन फाइव आर आलो पार्ट आफ् दिस् टू अं टू दू दर्शन चाप्टर फोर् मन चूड़क मेरे को ఈ సెవెన్ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన మీనింగ్ ఎప్పటికీ మనకి దొరకదు లైఫ్ టైం ఇది ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అనుకుంటున్నాను అయితే స్టార్టింగ్ లో దేవర్ లైక్ డవ్స్ యోనా ఫస్ట్ ఇంటర్ మీనింగ్ ఏంటంటే ఎ డవ్ స్టార్టింగ్ లో దేవర్ ఆల్ లైక్ డవ్స్ అంటే ఫిజన్స్ ఫోవర్ ఆల్ అంటారు లేకుంటే గూగుల్ అంటారు ఇంగ్లీష్ లో అటర్నే ఉంది తెలుగులో అదే రీతిగా ఉంది తర్వాత ఎండ్ టైంకి వచ్చేటప్పటికీ ఫర్మెంటెడ్ వైన్ టాక్సికేటెడ్ అంటే మత్తులుగా ఉండిపోయినారు ఇప్పుడు బుద్ధి లేని కన్యకలే కన్యకలే బట్ ఎండ్ టైం కి వచ్చేటప్పటికి బుద్ధి లేదు వాళ్ళకి మనం అక్కడ చూస్తున్నాం అందరూ కునికి నిద్రించేది టెన్ పీపుల్ బుద్ధి గల వారు కునికి నిద్రించరనేసి ఆ ప్రవచనంలో చూస్తున్నాం అదొక ప్రవచనం యాక్చువల్ గా ఎండ్ ఆల్ ఆర్ స్లీపింగ్ టుడే ఎంటైర్ చర్చ్ స్లీపింగ్ అని మా అర్థమవుతుంది బట్ వీఆర్ నాట్ స్పీకింగ్ అగెన్స్ట్ దెమ్ వీఆర్ ఓన్లీ రెఫరింగ్ టు ద వర్డ్ వాక్యాన్ని తో పోల్చుకుంటున్నాం కాబట్టి So, uh, it represents his intoxicant state. But, it is not clear that the Tufan is not in the I think in the last week we uh, but they, they have the Tufan is in the visual detail that is a revelation that we have seen the Tufan ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat ashrat మెరకులస్ లైఫ్ కదా వాళ్ళు కూడా భయపడుతున్నారు తుఫాన్ లీస్ ప్రభు మేము నశించిపోతున్నాం అంటున్నారు అదే రీతిగా యోనా పడవలు కూడా ఓడలు కూడా వాళ్ళందరూ అంటారు ఎవరాల్ నాన్ జూయిష్ కదా నాన్ క్రిస్టియన్ పీపుల్ వాళ్ళు కూడా భయపడిపోతున్నారు మనం నశించిపోతున్నాం దేవా అని ప్రార్థిస్తున్నారు సో ఇవన్నీ రూల్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి బట్ అన్ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఏ రీతిగా అనుకున్నా కానీ అవి రిపీట్ అయినప్పుడు రూల్స్ రివర్స్ అవుతా అక్కడ నాన్ క్రిస్టియన్స్ భయపడుతున్నారు ఇక్కడ క్రిస్టియన్స్ భయపడుతున్నారు అంతే డిఫరెంట్స్ బట్ సేమ్ ఓడ సేమ్ సినారియో సేమ్ పిక్చర్స్ ఎవరికైనా ఆర్టిస్టిక్ ఫీచర్స్ అంటే రెండు బొమ్మలు వేసుకోవచ్చు యోనా ఇది ఏ కింద పండుకుండు ఈయన కింద పండుకుండు ఓడలో ఏం పట్టి ఏం పట్టి పట్టినట్టు అనేసి వాళ్ళు అంటున్నారు ఈయన కూడా అంటారు ఏం తెలుస్తలేదా మేము ఇక్కడ ఎంత భయ కష్టపడుతున్నాం మేము నశించుకోతున్నాం మేమే అర్థం చేసుకుంటలేమో అంటున్నారు అప్పుడు లేచి ఏమన్నా మీరు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నీళ్లు ఓడలోనే కొచ్చి పడుతుంటే ఆయన నీళ్ళని గద్దించిండ డాలిని గద్దించిండ నాకు అప్పుడు మైండ్ ఓపెన్ అయింది లాస్ట్ టూ వీక్స్ క్రితం ఇది లాస్ట్ థింగ్ బిఫోర్ లాస్ట్ సండే అనుకుంటా ద రూట్ కాజ్ ఆఫ్ అవర్ ప్రాబ్లమ్స్ మనం అర్థం చేసుకోక ప్రాబ్లం గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ రూట్ కాజ్ గురించి ప్రార్థన చేస్తలేమని అప్పుడు నాకు ఓపెన్ చేసింది మైండ్ దేవుడు ఈరోజు ఎంటైర్ చర్చ సిస్టమ్ ప్రాబ్లం గురించి ప్రార్థిస్తుంది వైరస్ గురించి కావాల ప్రవ్వ మా అందులు కావాల ప్రవ్వా అని ప్రార్థిస్తున్నారు కానీ రూట్ కాజ్ గురించి ఎవరు ప్రార్థిస్తులేరు నువ్వు గద్దించాల్సింది ప్రాబ్లమ్నా రూట్ కాజ్ నా మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలా మందికి వాటికీ ఇంగ్లీష్ నేమ్స్ ఉంటాయి న్యూరాలజికల్ సిమ్టమ్స్ అన్ని సైకో సైకాటిక్ ప్రాబ్లమ్స్ న్యూరాటిక్ ప్రాబ్లమ్స్ అంటారు న్యూరస్థేనియా సైకస్తేనియా పదాలు వాడుతూ ఉంటారు ఇవన్నీ సిమ్టమ్స్ యాక్చువల్ గా మెంటల్ ప్రాబ్లమ్స్ అన్ని సిమ్టమ్స్ స్కిజోఫ్రీనియాంగ్జైటీ డిప్రెషన్ ఇవన్నీ పదాలు వాడతా ఉంటారు ఇవన్నీ సిమ్టమ్సే కానీ వాటి రూట్ కాజ్ ఏంది ఇంగ్ రేజీ వరకు కూడా సైకాట్రిస్ట్లకు రూట్ కాజ్ అంత బలహీనమా ఫీల్డ్ మెడిసిన్ ఫీల్డ్ మెడిసిన్ ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది కానీ ప్రాబ్లమ్ ని రూట్ కాజ్ ని చూపించలేదు ఉదాహరణకి డయాబెటీస్ డయాబెటీస్ నుంచి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్స్ కానీ దాని రూట్ కాజ్ ఒకటి చెప్పాడు కానీ మనకు తెలుసు అది రూట్ కాజ్ ఎందుకంటే ప్రభు మనకి ఈ సినారీ ఎక్స్ప్లెయిన్ చేసిండు ఈ లోకం అంతా ని చూస్తుంది కానీ రూట్ కాజ్ ప్రభుకే తెలుసు ప్రభు తప్ప ఎవరు మనకు బయలుపరిచారు ఎనీ హెల్త్ డిసార్డర్స్ కి రూట్ కాజెస్ ఆయన చూపిస్తుంది మనకి కాబట్టి మనము సమస్యల గురించే ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాం ప్రవ్వా మేము నశించిపోతున్నాం ఈ నీళ్లు మన మీద వచ్చి పడుతున్నాయి మన మునిగిపోతున్నాం ప్రవ్వా అని ప్రార్థిస్తారు గాని ఆ నీళ్లుకి నీళ్ళని ఉద్రేక పరిచింది ఏది రూట్ కాజ్ అది గాలి అన్న విషయం మనము మన ప్రభు నుంచి నేర్చుకుంటాం కాబట్టి ఈ రోజు కూడా మనం ప్రార్థన ప్రాబ్లమ్స్ గురించి ప్రార్థించకుండా రూట్ కాస్ గురించి ప్రార్థిస్తే ఖచ్చితంగా మన ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ వస్తాయి అది ప్రిన్సిపుల్ మనకు నేర్పిస్తున్నాడు ప్రభు కాబట్టి యోనా విషయం నుంచి మనం నేర్చుకుంటున్నాం ఎన్నో ఎన్నో విషయాలు నీళ్ళలో పడవేయడం ధ్యానించినాం దాని వాళ్ళు నిరపరాధి రక్తం మా మీద ఉండకుండా అన్నారు దాని రోల్ రివర్సల్స్ మన ప్రభుత్వ తీర్పు తీర్చినప్పుడు ఇతని సెలవు వేయనప్పుడు ఇతన్లో ఏ పాపం లేదు కదా ఇతన్లో ఏ తప్పు లేదు కదా అని చెప్పి నేను నాకు నా నా చేతులు అడిగేసుకుంటున్నా అంటున్నాడు నాకు దీంతో ఏ సంబంధం లేదు నిరపరాధి రక్తం నాకేం లేదంటే ఆ రక్తం మా మీద మా పిల్లల మీద ఉండే గాక అంటున్నారు ఇవి రోల్ రివర్సల్స్ అన్నాడు కాబట్టి ప్రకటనగా నేను ఇష్టపడికి ఈ రివర్సల్స్ చాలా ఫోర్స్ఫుల్ గా జరుగుతూ కాబట్టి మనం కొంచెం కష్టం కొంచెం కష్టమే వీటిని అర్థం చేసుకోవడం బట్ ఆయన సహాయకుడుగా ఉండి మనకి పరసరాత్మ సహాయం చేస్తున్నాడు కాబట్టి వీటిని మనం చూడగలుగుతున్నాం అయితే యోనా తండ్రి పేరు అమితాయ్ అని మనం జానించిన నిన్న లాస్ట్ పాటకు అమితాయ్ అంటే జీబ్రు పదం ఇది హెచ్ ఫైవ్ అంటే వెరేషియస్ అంటే వెరేషియస్ అంటే ఆల్వేస్ స్పీకింగ్ ట్రూలీ హ్యాబిచువల్లీ ట్రూత్ఫుల్ కాబట్టి ఇది ఒక హ్యాబిట్ మనకి ద హోలీ పీపుల్ విల్ ఆల్వేస్ స్పీక్ ట్రూత్ కాబట్టి వాక్యం చెప్తప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి అది అందులోని ఇంటర్ప్రిటేషన్స్ ని మనం జాగ్రత్తగా ఇంటర్ప్రిట్ చేస్తున్నప్పుడు ప్రభుత్వ సహమాకు అవసరం ఇందులో సత్యమే ఉండాల నేను మిస్లీడ్ చేయొద్దు మనుషులని అన్న ప్రేయర్గా ఉంటూనే మనం వీటిని ప్రకటించాలా అండ్ అక్కడ ఏముందంటే ఫైవ్ సెవెన్ లో అమిత అంటే ట్రూ అండ్ అక్యురేట్ అంటే మనం ఇంటర్ప్రిట్ చేసినప్పుడు అక్యురేట్గా ఉండాలా అది మనకు సాధ్యం కాదు ఎందుకంటే మనం ఇంకా శరీరంలో ఉన్నాం కాబట్టి అందుకు మనకి హోలీ స్పిరిట్ లీడింగ్ అవసరం అన్నట్టు తర్వాత ఫైవ్ సెవెన్ మీనింగ్ ఏంటంటే స్టెబిలిటీ సర్టెనిటీ ట్రూత్ అండ్ ట్రస్ట్ వర్దినెస్ మనకి క్యారెక్టరిస్టిక్స్ అన్నట్టు ట్రస్ట్ వర్దినెస్ అనేది దాని తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడైతే మనము వెన్ బి స్పీక్ ట్రూత్ యూ విల్ బి ఎస్టాబ్లిష్డ్ తర్వాత ఫెయిత్ఫుల్ తర్వాత రైట్ Sure, truly, verity. So, 5.39 Le Monde Ante, to build up or support, to foster as a parent or nurse, figuratively to render or be firm or faithful, to trust or believe, to be permanent or quiet, morally to be true or certain. Taravata last Kushta Padikhi, to go to the right hand. Kabati. actual meaning concluding meaning endate you must go to the right hand ante you choose to go to the right hand ante satyam ni swikarinchinappudu you will be on the right hand and avishani ikkada gap kam chestundi eppudaithe when you go to the right hand next meaning same antunante hence your you have assurance hence assurance believe bring up establish be faithful and turn to the right turn to the right or right hand road and one the inkogati From 30 to 25, take to the right-hand road. Turn to the right. We are going to do the 7th right. uh, day when we are going to do the 7th uh, day. Actually, we are going to do the evening prayer in the evening. Uh, Interestingly, we are going to do the 7th day when we are going to do the 7th day when we are going to do the 7th day. Chapter 7, first of all, ఆ తిన్నగా కట్టబడ్డ గోడ కూడా ఆ మట్టపు గుండుతోనే కట్టబడినట్లు చూసినాం ఇంగ్లీష్ లో అండ్ అది ఇంతకు ముందు నేను ఎప్పుడు అంత డీటెయిల్ గా చూడలేపట్టినా ఒకటైతే తెలిసి ఏంటంటే గోడ తిన్నగా కట్టబడింది దాని మీద మన ప్రభుని నిలబడినట్లు మనం చూస్తాం దర్శనంలో కానీ ఆ తిన్నగా కట్టబడ్డ గోడ కూడా మట్టపు గుండుతోనే కట్టబడింది అక్కడ వాక్యం నేను అది నేను అంటే ఒకప్పుడు స్కిప్ అయిపోయి ఇప్పుడు మళ్ళా బయటకు తిరిగి వస్తుంది అంటే ఇట్స్ లైక్ ఏ సైకిల్ అన్నట్టు మన లైఫ్ లో ఈ సైకిల్స్ ఎప్పుడూ నుంచి బయలుదేరుతున్నాయి బట్ వన్ ఆఫ్ దీస్ డేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు స్టాప్ అని తెలుసు దీని తర్వాత మనకి ఇంకొక అవకాశం ఉండదు ఇట్లాంటి వాక్యాలు చూడడమే కానీ ధ్యానించడమే కానీ ఎందుకంటే ఎంటైర్ చర్చ సిస్టమ్ లో లేదు ట్రాన్స్ ఈ వే ఆఫ్ లుకింగ్ అట్ ది ఇంటర్ప్రిటేషన్స్ ఏ చర్చలో మనకు కనిపించవు బికాస్ దే హర్గాటన్ హూ ఇస్ కాల్డ్ జేమ్స్ స్ట్రాంగ్ ఫిఫ్టీ ఇయర్స్ అగో ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ అగో మర్చిపోయినారు ఆయన గురించి ఆయన లైఫ్ లాంగ్ కష్టపడి ఆ ఇంటర్ప్రిటేషన్స్ అన్ని రాసిండు వాటిని మర్చిపోయినారు మనుషులు పరిగెత్తుడు పరిగెత్తుడు ప్రోగ్రామ్స్ అలసట పొద్దున్న లేదు ఇవన్నీ మర్చిపోయినారు కానీ ఆయన పరిగెత్తకండి చిన్న గోడ పిల్లలాగా ఉన్నప్పుడు మెల్లగానే నడిపిస్తా ఉంటున్నాడు కాబట్టి ఆయన మటపు గుండు దించి వేసినప్పుడు ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావ్ గాన్ టు ద రైట్ సైడ్ ఆఫ్ ద వాల్డ్ అండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ డివైడెడ్ టు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద వాల్డ్ కాబట్టి కొందరు రైట్ హ్యాండ్ దిక్కు వెళ్ళిపోయినారు మరి కొందరు లెఫ్ట్ హ్యాండ్ దిక్కు వెళ్ళిపోయినారు దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపనింగ్ టుడే సత్యాన్ని స్వీకరించే వాళ్ళు స్వీకరిస్తున్నారు తృణీకరించే ఈ లోకం తన తిరిగి వెళ్ళిపోతున్నారు యథావిధిగా జీవించాలా పొద్దున్న తినాలా తాడాలా పడుకోవాలా పనులు చేసుకోవాలా ఇదే లైఫ్ అయిపోయింది కానీ కాలం ముగించినాక ఎక్కడుంటామనేది వాళ్ళు గ్రహించిన స్థితులు ఉన్నారు కాబట్టి వెన్ యూ టర్న్ టు ద రైట్ యువర్ ఎస్టాబ్లిష్డ్ you are speaking truth or you are uh, faithful in the meanings that I can explain to so, you. Then, this conclusion is the question Yona is representing or this church system is representing Yona in the end of times. That is the actual connection and that is the candlesticks of Yona. This is the same Yona that is a prophecy that is a prophecy that is a prophecy that is a prophecy that is a prophecy same church too. Church is supposed to prophecy but ప్రిజ్ కానీ ఈరోజు ప్రిజ్ చేయలేని ఉంది వాళ్ళు వాళ్ళే ప్రిజ్ చేసుకుంటున్నారు లోపల లోపలనే ప్రిజ్ చేసుకున్నారు ఇంతకాలం బయటికి ఎప్పుడు పోయినారు స్టార్టింగ్ లో తర్వాత బంద్ చేసినారు సేమ్ ప్రిన్సిపల్ అన్నట్టు యోనా కూడా ప్రిజ్ చేయమంటే వాళ్ళు ఏం చేస్తున్నారు దే ఆర్ గోయింగ్ టు దిస్ వరల్డ్ కాల్డ్ తార్షిష్ తార్షిష్ రిప్రజెంట్ వరల్డ్ యాక్చువల్ నేను తార్షిష్ కి సంబంధించిన రీసెర్చ్ చేస్తే that's the place where gold was plenty available at tarshish lo so this kind of worldly gold anapudu ikkada physical layer lo it represents the worldly life gold ekku undiga a prantham gelthunnante the church system is after prosperity why joan is going to tarshish ante symbolic representation it's a comfortable place విపరీతంగా గోల్డ్ ఉంది కాబట్టి ఇట్స్ అ లావిష్ లైఫ్ అన్నట్టు వర్ల్లీ లైఫ్ అన్నట్టు కానీ ఈ చర్చెస్ దే ఆర్ లైక్ గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ అంటే గోల్డ్ రిప్రజెంట్స్ డివినిటీ నువ్వు ప్రభుని ధరించుకున్నవాడు అని అర్థం గోల్డ్ అన్నప్పుడు గోల్డెన్ క్యాండిల్ స్టిక్స్ అంటే బట్ నువ్వు వెలగాలి కదా నువ్వు వెలగనంటున్నావు అదే ప్రాబ్లమే కదా సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యోన నీళ్ళలో పడవేయబడ్డాక ఏం జరిగింది అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే వీ కెన్ స్టాప్ అవర్ వర్డ్ ఫర్ టుడే అందులో పడవేయబడినాక ఏం జరిగిందన్నప్పుడు ఒక పెద్ద తిమింగలం అతన్ని మింగి వేయడం మనం చూస్తాం సండే స్కూల్ ఇంటర్ప్రిటేషన్స్ లో అయితే వేల్ అని ఇంగ్లీష్ లో పెద్ద ఫిష్ హ్యూజ్ ఫిష్ వేల్ అండ్ ట్వంటీ లో ప్రాబబ్డీ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ఫైవ్ అ హ్యూజ్ ఫిష్ యాజ్ గేపింగ్ ఫర్ ప్రే అనుంది వేల్ అంటే కానీ ఇది సింబాలిక్ రోల్ రివర్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు ఈ వేల్ తర్వాత ఏం చేసిందంటే మనం చూస్తున్నాం ఈ వేల్ దేనికి రిప్రజెంట్ చేస్తుంది అన్నప్పుడు అక్కడ వేల్ ఇట్ వాస్ లిజనింగ్ టు గాడ్ ఇట్స్ అ హ్యూజ్ ఫిష్ అని అక్కడ కానీ మనం కొంచెం కిందికి వెళ్ళినప్పుడు యోనా రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినంలో మన ఈ యోనా ప్రవక్త ఆ పెద్ద చేప అంటే వేల్ అంటున్నాం ఇంగ్లీష్ లో ఆ పెద్ద చేప తిమింగలము సారీ చేపన మనకి రకరకాల ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి బైబుల్లో దాని కడుపులో నుంచి అతను తన ఆత్మ ఘోషిస్తున్నట్లు మనం చూస్తాం నాలుగవ వచనం కాబట్టి ఈ త్రీ డేస్ త్రీ నైట్స్ అనేది మనం నిన్న చూసినాం యాక్చువల్గా త్రీ డేస్ త్రీ నైట్స్ అనేది సింబాలిక్ మీనింగ్ అది యాక్చువల్ గా గురించిన సూచన ఏంటంటే ఆయన ఏ రీతిగా అయితే శ్రమల పోయిండో దివారా త్రీ డేస్ త్రీ నైట్స్ సింబాలిక్ గా అదే రీతిగా ఎంటైర్చర్ సిస్టమ్ ఈస్ గోయింగ్ త్రూ ద ట్రిపులేషన్ అనేది అక్కడ చెప్తుండ్రు ఈ సూచన తప్ప మీకు ఇంకా ఏది లేదంటాడంటే వ్యభిచారము వ్యభిచారముల వ్యభిచారులైన చెడ్డతరం అవి రెండు క్లాసిఫై క్లాసిఫైడ్ గ్రూప్స్ వ్యభిచారలైనా చెడ్డతరం వ్యభిచారం అన్నప్పుడు మనకు తెలుసు న్యూ టెస్ట్మెంట్కి వచ్చే పడికి వ్యభిచారం ఉన్నప్పుడు నీ ప్రభుని ప్రేమించకుండా ఇంకా దేని ప్రేమించినా అది వ్యభిచారంతో పోల్చబడింది లేక విగ్రహాలతో పోల్చబడింది విగ్రహాలన్న వ్యభిరణ పోల్చబడింది న్యూ టెస్ట్మెంట్కి వచ్చేపటికి కాబట్టి మతైసు వార్త పదార్థాలను మనం ఎన్నిసార్లు చూస్తా ఉంటాం నాకంటే మీరు ఎక్కువ ఎవరిని ప్రేమించినాను నాకు మీరు పాత్రలు కారంటాడు కాబట్టి ఫస్ట్ లవ్ అంటే అదే కదా నాకంటే మీరు ఎవర్ని ఎక్కువగా ప్రేమించినో నాకు మీరు పాత్రలు కాదంటున్నాడు కాబట్టి వ్యభిచార తరం వ్యభిచారం వ్యభిచారులైన చెడ్డతరం అంటున్నాడు అక్కడ ఆ గ్రూప్స్ గురించి పర్టికులర్ గా కాబట్టి మీకు ఒకటే సూచన ఏందా సూచన ఇంకా మీకు ఏ సూచనలు లేవు ఒకటే సూచన ఏంది అది యోనాను గూర్చిన సూచన ఈ యోనాను గూర్చిన సూచన ఏంటంటే యోనా ఏ రీతిగా అయితే డిసోబీడియంట్ ఉన్నాడు కంప్లీట్ డిసోబీడియంట్ గా ఉన్నాడో మీరు కూడా అదే రీతిగా ఈ రోజు డిసోబిడియంట్ గా ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాల్సి వస్తుందంటే యోనా ఏ రీతిగా అయితే శ్రమల మీరు కూడా అదే రీతిగా శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది అంటాడు అయితే మీరు అనొచ్చు అట్లా అనుకుంటే యోన ఏం జరిగింది తిమింగలం వారిని మింగిందా లేదా యోనాని మరి అది ఎక్కడ కనిపిస్తుంది మనకి న్యూ టెస్ట్మెంట్ కష్టపడితే ప్రణంగా ప్రణదాడు మనకి రోల్ రివర్సల్స్ లో ఆ ఇద్దరు సాక్షులు యాజ్ అ టోల్ యూ దే కాంగ్రిగేషన్ ఆ కాంగ్రిగేషన్ మగ శిష్యుతో తర్వాత ఆ స్త్రీ హోలీ పీపుల్ తో పోల్చబడుతుంది ఇప్పుడు చాలా ఓపెన్ గా చెప్పేస్తున్నాను నేను ఇద్దరు సాక్షులు మొగ శిష్యుతో పోల్చబడతారు ఆర్ కాంగ్రిగేషన్ తో పోల్చబడతారు అండ్ దట్ స్త్రీ సూర్యుని ధరించుకున్న స్త్రీ అంటాం ఆ సూర్యుని ధరించుకున్న స్త్రీ పరిశుద్ధులతో పోల్చబడుతుంది కాబట్టి ఆ స్త్రీ బాధ్యత ఏందంటే ఈ కాంగ్రిగేషన్ ని సత్యం తట్టు త్రిప్పడమే మట్టపు గుండు వేసినప్పుడు వాళ్ళు ఏ రీతిగా విభజింపబడినారో ఈ కాంగ్రిగేషన్ అందరినీ ప్రభు చెంతకు తిప్పడమే ఆ స్త్రీ యొక్క బాధ్యత అందుకు ఆమె ప్రసవేదన కానీ నా కాడి సులువైంది నా భారం తేలికైందభు ఇవి మనం ఈజీగా చూడగలుగుతున్నాం స్టార్టింగ్ లో కష్టం ఉంటది తింటప్పుడు తీయగుంటది కడుపులో పోయినంత చేదుగుంటది ఎందుకు చేదుగుంటదంటే దానిని తిరిగి చెప్పాలి కాబట్టి చెప్పడం చేదు తినడం ఈజీనే పోస్తికి చెప్పాలంటే వినడం మంచిగానే అనిపిస్తుంది కానీ దాని పాటించడం బహు చేదుగుంటది అదే దాని ఇంటర్ప్రిటేషన్ అన్నట్టు నోటికి తీయగుంటది కడుపుకి చేదుగుంటది అర్థం ఏంటంటే కడుపులో చేదు మనం పెట్టుకోలేం దాన్ని కక్కక తప్పదు అంటే నువ్వు ఇవన్నీ విన్నాక నువ్వు చెప్పక తప్పదు చెప్పకపోతే మటుకు ఆ హోలీ గ్రూప్ మనం ఉండం ఆటోమేటిక్గా ఇవన్నీ డెవాపరేట్ అయిపోతాయి ఈ వాక్యాలు ఏవి కూడా నీ మైండ్ లో రిజిస్టర్డ్ కావు అందుకున్నా నేను అనుకుంటున్నా నాకు ఒక గ్రేట్ ఆపర్చునిటీ నేను మరీ వీటిని తిరిగి తిరిగి చూడడం ఎన్ని సంబంధాల నుంచి చూస్తున్నాను ఇప్పుడు ఇంకా పర్ఫెక్షన్ గా వస్తుంది ఆ మీనింగ్ నా మైండ్ లో కాన్ఫిడెంట్ గా నేను దాన్ని చెప్పగలుగుతున్నాను కాబట్టి ఆ చేదు నా నుంచి బయటికి వస్తుంది ఇప్పుడు అంటే సో పీపుల్ కెన్ చేత్యం కదా ట్రూత్ ఇస్ ఆల్వేస్ బిట్టర్ అంటారు ఇంగ్లీష్ లో సత్యం ఎప్పుడైనా చేదుగానే ఉంటుంది దాన్ని వంట పట్టించుకోవడం కష్టం అంటాం కానీ మనం వంట పట్టించుకోవాలా అనేకులకు దాన్ని ప్రకటించాలా కాబట్టి ఈ పన్నెండవ అధ్యాయానికి వచ్చినప్పటికీ నేను మరి డీటెయిల్ గా కొన్ని విషయాలు రేపటిన చూపిస్తాను ఈ వేలు కడుపులో అతను చనిపోయినట్లు నేను రుజుపరిచిన నిన్న యోనా దాని కడుపులో చనిపోయి కుల్లిపోయినట్లు మనం చూస్తున్నాం కానీ తన ఆత్మ ఘోషించినట్లు తన ఆత్మ అక్కడ మనం చూపించాను అనుకుంటా యోనా రెండవ అధ్యాయం అనుకుంటా కరెక్ట్ రెండవ అధ్యాయం ఏడు ఎనిమిది వర్షాలలో నేను ఈరోజు ఇంగ్లీష్ లోనే చదువుతున్నాను వెన్ మై సోల్ ఫెయింటెడ్ విదిన్ I రిమెంబర్ the Lord and my prayer came in unto thee, into టు holy temple. They that observe lying vanities forsake their own mercy. మర్సీ ఎనిమిదో వచ్చినాము ఎక్కడ కూడా ఇంటర్ప్రిట్ చేయరు నేను చూసిన వాక్యాలు చెప్తాడు పాస్టర్స్ కూడా కామెంట్రీస్లో కూడా దే దట్ అబ్జర్వ్ లయింగ్ వ్యానిటీస్ ఫార్ సేఫ్ దేర్ ఓన్ ఇది కొంచెం ఈ ఒక్క విషయం నేను మీకు చూపిస్తుంది దాని తర్వాత వేల్ కి సంబంధించింది దాని తర్వాత ఈ వేలు ఏ రీతిగా కక్కేసిందో ఇది ఆపోజిట్ దాని ఆపోజిట్ రోలు మింగడం అన్నట్టు వేలు ఫస్ట్ మింగింది అతన్ని దాని తర్వాత కక్కింది ఈ ప్రకటన గ్రంథం పన్నెందుకు వచ్చే పరికి సిమిలర్ టు వేల్ దేర్ ఇస్ అనదర్ క్రీచర్ కాల్ డ్రాగన్ ఆ డ్రాగన్ ఈ మొగ మింగడానికి వస్తున్నాడు సింబాలిక్స్ ఆఫ్ యోనా ఏ రీతిగితే వేల్ మింగిందో ఇక్కడ డ్రాగన్ ఆ మగ మింగడానికి వస్తున్నాడు దాని తర్వాత మనం చూస్తాం ఎట్లా నిజంగా మింగిండా లేదా మింగడం వల్ల మింగితే ఏం జరుగుతుంది మింగకపోతే ఏం జరుగుతుంది వాటికి సంబంధించిన నేను రేపటిన మీకు చూపిస్తాను ఒకవేళ అది మనకు అర్థమైందంటే ఆల్మోస్ట్ ఈ టూ క్యాండిల్ కి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ క్లోజ్డ్ అన్నట్టు కానీ సెవెన్ క్యాండిల్ కంటిన్యూ అవుతా ఉంటాయి చివరి వరకు ఆ సెవెన్ స్టార్స్ కి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్స్ నేను రేపు స్టార్ట్ చేస్తా ఒకవేళ మనం ఇది కంప్లీట్ చేయగలిగితే కాబట్టి ఈ ఎయిత్ వర్స్ లో దే దట్ అబ్జర్వ్ లయింగ్ వ్యాన్ ఇటీస్ ఫార్సీ సడన్లీ ఇదెందుకు చెప్పింది యోనా వెన్ మై సోల్ ఫెయింటెడ్ విదిన్ మీ ఐ రిమెంబర్ ద లాడ్ ఏడవంలో అండ్ మై ప్రేయర్ కేమ్ ఇన్ అన్ టూ ది ఇన్ టులీ టెంపుల్ కాబట్టి ఆయన ఆత్మ ఎట్లా ఘోషిస్తుందని చెప్తున్నాడు అప్పుడు దే దట్ అబ్జర్వ్ లయింగ్ స్పెట్స్ అని ఇప్పుడు ఆయన సరి చేసుకుంటుండ జీవితాన్ని దే దట్ అబ్జర్వ్ లయింగ్ వ్యాన్ ఇటీస్ ఫార్సేక్ దెర్ ఓన్ మర్సీ ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ అన్నట్టు ఎన్స్ లో చర్చ్ ఎందుకు మర్సీ పోగొట్టుకుంటుంది అంటే బికాస్ దే అబ్జర్వ్ లయింగ్ వ్యానిటీస్ కాబట్టి లయింగ్ అన్నప్పుడు జేమ్స్ రాంగ్స్ లో హెచ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ త్రీ లేదంటే లయింగ్ అంటే అబద్దాలు చెప్పడం కదా అబద్దాన్ని ఆశ్రయించడం ఇన్ ద సెన్స్ ఆఫ్ డెసోలేటింగ్ డెసోలేటింగ్ అంటే కంప్లీట్ గా విడిచిపెట్టబడింది అని దాని తర్వాత ఈవిల్ అని ఉంది లయింగ్ అంటే ఈవిల్ అని ఉంది ఈవిల్ యాజ్ డిస్ట్రక్టివ్ లిటరల్లీ రూయింగ్ అంటే శిథిలా స్థితికి పడిపోతుంది అని అర్థం చర్చ సిస్టమ్ ఆర్ మారల్లీ ఎస్పెషల్లీ గైల్ ఫిగరేటివ్లీ ఐడోలేటరీ అంటే లయంగ్ అంటే ఐడోలేటరీ అని ఇక్కడ మీనింగ్ అంటే విగ్రహారధన లయింగ్ అబద్ధాలు చెప్పడం అనేది విగ్రహారాధన సరే మనం లయింగ్ అంటే వాక్యాల్లో అబద్ధాలు ఉన్నాయనుకోండి మనం వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోక వాక్యం మోసపుచ్చు వాకి మోసపుచ్చు బోధలు ఉన్నాయనుకోండి అవి లయింగ్ అనేటే కదా ఫాల్స్ టీచింగ్స్ అంటాం వాటి అవన్నీ ఐడియాటరీతో పోల్చబడింది ఈ జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లో దాని తర్వాత యూజ్ లెస్నెస్ అంటే యూజ్ లెస్నెస్ అంటే యూజ్ లెస్నెస్ డిసెప్టివ్ ఆల్సో యాడ్వర్బియలీ ఇన్ వెయిన్ వెయిన్ అంటే ఫాల్స్లీ లై ఆర్ లయింగ్ వ్యానిటీ అంటే వ్యర్థం అన్నట్టు అబద్ధాలన్నీ వ్యర్థం లైపోతాయి అబద్ధ బోధ అంతా పోల్చబడుతుంది దాని తర్వాత వ్యానిటీస్ వ్యానిటీస్ అనే పదం అక్కడ ఉంది సెవెన్ లో విచ్ మీన్స్ టు రష్ ఓవర్ ఆశ్చర్యం ఇది వ్యానిటీస్ అంటే అర్థం వ్యానిటీస్ అంటే మనకు తెలుసు పనికిరాని వస్తువులు అర్థం కానీ ఇక్కడ టు రష్ ఓవర్ అని దాని మీనింగ్ అంటే అర్థం ఏంటంటే ఇంకోటి ఉంది అడ లో ఏ టెంపెస్ట్ అని ఉంది లయింగ్ అంటే వ్యర్థమైనది తర్వాత ఏ టెంపెస్ట్ అంటే టెంపెస్ట్ అంటే తుఫాన్ కదా ఇంగ్లీష్ తెలుగులో బై ఇంప్లికేషన్ డెవాస్టేషన్ అంటే టోటల్ డిస్ట్రక్షన్ అన్నట్టు డెసలేషన్ అంటే విడవబడింది అన్నట్టు డెస్ట్రాయ్ డిస్ట్రక్షన్ తర్వాత స్టార్మ్ అని ఉంది స్టార్మ్ అంటే కూడా తుఫాన్ దాని తర్వాత వేస్ట్నెస్ అంటే దేనికి పనికి రాకుండా పోతుంది అన్నట్టు చివరికి కాబట్టి ఆయన చెప్పినది ఏంటంటే ఈ అబద్ధాలని ఆశ్రయించిన వారి జీవితం ఎట్లా ఉంటుంది టోటల్ డిస్ట్రక్షన్ ఉంటుంది అని చెప్తున్నాడు దాని తర్వాత వారి మీద ఈ టెంపెస్ట్ వస్తుంది లేక తుఫాను వారిని కమ్ముతుంది అని చెప్తున్నాడు ఇక్కడ యోనా ఏ రీతిగైతే తిమిళ గర్భం దాని గర్భంలో ఉన్నాక బయటికొచ్చినాక అంటే దాని దాని గర్భంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఆత్మ యాక్చువల్ గా చనిపోయి కుల్లిపోయింది బాడీ కరప్ట్ అని ఆయననే చెప్తుడు మై బాడీ వాస్ కరప్ట్ అని చెప్తుంది నది నాన్న చూసిన మన వాక్యం దాని పేరల్ మన ప్రభుకు సంబంధించింది మన ప్రభు శరీరాన్ని కుల్లి పట్టనీ తండ్రి ప్యారలల్ అన్నట్టు ఆపోజిట్ సబ్జెక్ట్ కానీ ఎన్ టైమ్స్ కష్టపడికి యోనా రిప్రజెంట్స్ చర్చ్ రిప్రజెంట్స్ ది యోనా టోటల్ డిజోబీడియన్స్ బట్ చివరికి అన్ని శ్రమల గుండా పోయినాక అప్పుడు ఒబీడియంట్ గా చూపిస్తున్నట్టంటే కంప్లీట్ గా చచ్చినవారు ఆల్మోస్ట్ అన్ని పోయినాక చచ్చిన వారు లాగుండి అప్పుడు ఒబీడియంట్ గా చూపిస్తున్నట్లు మనం అక్కడ చూస్తాం అందుకని హగ్గై రెండవ అధ్యాయము ఆరో అష్టంలో ఒకేం చూపించి నేను క్లోజ్ చేస్తా టైం బియ్యం కి రేపు కంటిన్యూ చేస్తాం ఆరో వసనంటే మరియు సైన్యం కతిపతిగా యోహోవా సెలభించినది ఇంకా కొంతకాలము ఇంకొక మారు సెకండ్ టైం అంటాడు ఇంకా కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింప జేతును మెడిటేట్ చేసుకోండి తర్వాత ఇంకొక మారు ఎట్ అదర్ టైమ్ అన్నాడు ఇంగ్లీష్ లో ఏంటంటే ఫర్ ద సేవ్ ఆఫ్ హోస్ట్ ఎట్ వన్ ఇట్ ఈస్ అ లిటిల్ వైల్ అండ్ ఐ విల్ షేక్ ద హెవెన్స్ అండ్ ది ఎర్త్ అండ్ ద సీ అండ్ ద డ్రై ల్యాండ్ ఈ డ్రై ల్యాండ్ కి సంబంధించినవి నేను రేపు చూపిస్తాను ఎందుకంటే యోనాన్ని కక్కినప్పుడు కూడా అది డ్రై ల్యాండ్ మీద కక్కింది ఈ డ్రై ల్యాండ్ అనేది దేనికి సంబంధించింది ఎందుకంటే బైబుల్లో చాలా ఉన్నాయి డ్రై ల్యాండ్స్ కి సంబంధించినవి ఉదాహరణకి ఎర్ర సముద్రం పాయాలు డ్రై ల్యాండ్ లో నడుచుకుంటూ రావడం వాళ్ళు చూస్తాం మనం యోర్ దా నది పాయలు కావడము డ్రై ల్యాండ్ మీద నడుచుకుంటు రావడం చూస్తూ ఉంటాం తెర సముద్రం కివర్ దానికి స్పిరిచువల్ మీనింగ్స్ అవి నేను రేపు చూపిస్తాను దాని తర్వాత యోన డ్రై ల్యాండ్ మీద కక్కబడడం మనం చూస్తున్నాం దాని తర్వాత ఈ ఎన్ టైన్స్కి వచ్చేటప్పటికి డ్రై ల్యాండ్ కి సంబంధించింది రివర్స్ అవుతుంది డ్రై ల్యాండ్ డ్రై ల్యాండ్ బికమ్స్ వెట్ ల్యాండ్ ప్రకటన గ్రంథం రెండు అధ్యాయంలో ఇవి ఆశ్చర్యం ఏంటంటే ఏ కామెంట్రీస్ అలా కనిపించాం మనకి ఒక ప్రిన్సిపల్ నేర్పించింది కాబట్టి ఆ ప్రిన్సిపల్ ని పాటిస్తూ వాక్యాన్ని వెనక్కు పెట్టుపోతామంటే ప్రవ్వే వాటిని చూపిస్తాను మనకి తన ఆత్మ ద్వారా కాబట్టి ఒక వాక్యం నేను క్లోజ్ చేసేస్తాను తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయంలో ఇప్పుడు మీకు అర్థమవుతుంది వై చర్చ్ సిస్టమ్ ఈజ్ అంతగా దిగజారిపోవడం ఏందని మొదటి వచ్చనం తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినం దేవుని ఎదుటను సజీవులకును మృతులకును అక్షరగతి నేను యాక్చువల్ మీకు ఇంకా రేపు పది చూపిస్తా హగ్గయిలో ఆ రెండవ అధ్యాయం ఆరవచనంలో heaven earth sea and dry land ee four groups kanipistay meeke ikkada i am going to shake these four groups antaru so new testament lo mana mukhyanga prarangandam chevirikostappadiki four groups unnai akkada end times lo varkunte four groups ee four groups lo ekkadunnavu anedi oka vishwasini gurtinchukovali consciously ga trace cheskovali characteristics anduku ee vanni manaki chupistunnaru devudu ee first group characteristics eyindi second group characteristics eyindi థర్డ్ గ్రూప్ క్యారెటరిస్టిక్స్ ఏంటి అండ్ ఫోర్త్ గ్రూప్ క్యారెక్టరిస్టిక్స్ ఏంది అండ్ హౌ మెనీ ఆర్ దే మట్టపు గుండు వేసినప్పుడు ఆ మూడు క్యాలకులేషన్స్ ఆ నాలుగు గుంపులు ఏ రీతిగా క్యాల్కులేషన్స్ వాటి వాటి కులతలం తగినట్లు వారి ప్రవర్తనకు తగ్గినట్లు వారి జీవించిన విధానానికి తగ్గినట్లు తీర్పు పొందుతున్నాయి అనేది ఎందుకు అంటే తిమతికి రాసిన పత్రిక నాలుగవ దేమదటి వర్షంలో ప్రభు మన పౌల ద్వారా ఈ జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి దేవుడి ఎదుటను సజీవులకునూ తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యం ను ప్రకటించుము ఎవరీ బిలివర్ చేయాల్సిన పని అన్ఫార్చునేట్లీ ఎవ్రీ బిలివర్ చెయ్యరు వాక్యం ప్రకటించకపోతే వాళ్ళు ప్రసవించలేరు ప్రభుని ఇతరుల జీవితాలలో కాబట్టి అది వాళ్ళు వాళ్ళు చర్చలో ఉన్నా ఎందుకంటే కనని గొడ్రాల లాగా ఉంటారు వాళ్ళు గల్ దేవుడు వీళ్ళు కనుక్కున్నా గాని ధనిరాలు ఎందుకైతారంటే ఎండ్ టైమ్స్ లో యాక్చువల్ గా వాళ్ళ మీదకి శిక్ష రావాలా కానీ దేవుడు ఆ శిక్ష నుంచి వారిని ఎట్లా బయటికి తీసుకొస్తారని అడితే కనుకున్నా కానీ ఆయన సన్నిధికి వస్తున్నారు అన్నట్టు వాక్యంను ప్రకటించడమే ప్రసవించడం దేవుణ్ణి మన ప్రభుత్వ్ని కాబట్టి ఆయన చెప్తుండే యవనస్తునికి తిమోతి వాక్యం ప్రకటించు సమయం అందును నేను ఇది కొంచెం కేర్ఫుల్ గా చూస్తాను లైఫ్ లో ఎటువంటి పరిస్థితులైనా కానీ కాంప్రమైజే కాదు కావద్దు అన్నట్టు మనం ఎవరేమనుకున్నా కానీ కాంప్రమైజ్గా బ్లడ్ రిలేషన్స్ అడ్డం ఉంటారు బయట వాళ్ళు అడ్డం వస్తా ఉంటారు ఎవరు అడ్డం వచ్చినా గానీ సమ్ టైమ్స్ యువర్ ఓన్ ఫాస్టర్ విల్ బి స్టాండింగ్ అగేన్స్ట్ యుటైమ్స్ నీ ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ మీ రిలేటివ్స్ ఉండవచ్చు మీ చర్చి ఇంకెవరన్నా కావచ్చు నైబర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు అన్కాంప్రమైజ్డ్ మనం ఎందుకంటే శరీరాన్ని ఛేదించుకోవడం అదే అర్థం వాక్యాన్ని ప్రకటించము సమయమందును అసమయ మందును ఆల్వేస్ యూ మస్ట్ బి రెడీ ఏ టైమ్ కుంభ వర్షంలో వచ్చినా గానీ పరిగెత్తిపోవాల్సిందే నేను పోతా కాంప్రమైజ్ కాకుండా మంచి ప్రిపేర్ అయిపోయి వెళ్లిపోతా కుంభ వర్షంలో డ్రైవింగ్ చేసుకుంటా పోతా ఒక్కడనే అండ్ అక్కడ పోయాక నేను చూస్తా ఎన్నో చేసిన లైఫ్ లా ఒక్కడిని అక్కడ శువార్త ప్రకటించినప్పుడు అక్కడ అద్భుతాలు జరుగుతాయి హీలింగ్స్ జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీస్ రీయునైట్ అవుతా ఉంటాయి ఎందుకంటే వీఆర్ ఫాలోయింగ్ దిస్ వర్డ్ ఇది పాటించడం వలననే మనము ఆ హోలీ గ్రూప్ వెళ్తాం లేకపోతే నీతిమంతుల గుంపులాగానే ఉండిపోతాం లైఫ్ లాంగ్ అసమందును ప్రయాసపడమంటాడు నువ్వు ప్రయాసపడాల ఏదో సెక్యులర్ జాబ్స్ లైన్ ప్రయాసపడి మొత్తం వేస్ట్ చేసుకుంటున్నాం మన లైఫ్ సంపూర్ణమైన దీర్ఘ శాంతంతో ఉపదేశించాల ఇది చాలా ఓపికతో చాలా ప్రేమతో సెల్ఫ్ కంట్రోల్ ఉండాల చాలా టాలరెన్స్ ఎండ్యూరెన్స్ క్వాలిటీస్ మనకు ఉండాలా ఉపదేశించచ్చు ఖండించమన్నాడు ప్రేమతో ఖండిస్తాం మనం గద్దించమన్నాడు ప్రేమతో బుద్ధి చెప్పమంటాడు ఇవన్నీ పర్సనాలిటీ క్వాలిటీస్ అన్నట్టు కేర్ఫుల్ గా చెప్పాలి ఎందుకంటే ఎవరు వింటారు ఎవరు వినరు ఖండించమంటాడు ఎవరిని ఖండించమంటాడు మొదటి రెండు గుంపులని అవి వినవని గద్దించమంటాడు మూడో గుంపుని గద్దించాలన్నా బుద్ధి చెప్పాలన్నాడు మొదటి రెండు గుంపులు ఎప్పటికీ నీ మాట వినవు అందుకే నువ్వు వాళ్ళని ఖండించాల దుస్తులకు దోషులకు వ్యతిరేకంగా నా పక్షాన్ని ఎవరు నిలబడతారు అంటాడు దేవుడు నా ఎవరు నిలబడతారు నేను నిలబడతాను ప్రభు అంటాను ఎందుకంటే దుష్టులకు దోషులకు వ్యతిరేకంగా అంటే ఖండించడం మళ్ళీ ఎవరిని గతించాలా చెడిపోవే వాడు చెడిపోకుండా ఉండడానికి గతినిస్తున్నాం బుద్ధి చెప్పము ఎందుకనగా లాస్ట్ నేను కంక్లూడ్ చేస్తున్నా ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై ఉన్నారు హితబోధ ఎండ్ టైమ్స్ ఇది జనులు అన్నప్పుడు కాంగ్రిగేషన్ ఎప్పటికైనా కానీ గొప్ప జనం యేసు గొప్ప జనం చేసినప్పుడు జలశ్రయం చేసినప్పుడు ఏడ్చేవాడు ఎందుకు ఏడుస్తారంటే they are compromised on it they are trapped andike manamu uh, hot and cold repadi nene meeku chupisthanu nu nu vechagaa gaani chalagaa gaani levu nu li vechaga unda vaanta artha meedante they have compromised on it edukane junior hitabodanu sahippaka durudachavulu galavarai em chestarani nenu ikkada detail ga chupinchanu tama svakiya durashalanu durashalaku anuppulamana bodhakalanu tama koraku pogu cheskuntunnaru andike ఎట్లా సెలెక్షన్ ఆఫ్ ప్రీచర్స్ అనేది ఇక్కడ ఉంది వాక్యం వాళ్ళ సెల్ఫిష్ క్యారెక్టరిస్టిక్స్ అవన్నీ స్వకీయ దురాశలు వాటికి అనుకూలమైన బోధకులను ఏర్పరచుకుంటారంట ఎండర్ లో పోగు చేసుకుంటారంట కానీ మనం అట్లా ఉండదు కేర్ఫుల్ గా ప్రీచర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే యూ హ్యావ్ టు సెలెక్ట్ యువర్ ప్రీచర్ అది ఇక్కడ వాక్యం నువ్వు సెలెక్ట్ చేసుకోవాలంటుంది ఇక్కడ అనుకూలమైన బోధకులను తమ కొరకు చేసుకొని సత్యమునకు చెవినియక ఇది కాంగ్రిగేషన్ చేసే సమస్య సత్యమునకు చెవినియక కల్పన కథల వైపుకు తిరుగు కాలము వచ్చును అది ఇప్పుడు మన కాలంలో ఉంది ఇప్పుడు ఆల్ మనుషుల కల్పితాలు అన్నట్టి కల్పనా కథలు అంటే మనుషుల కల్పితాలు దయంలో బోధలు భూతంలో బోధలు వాటి తరగతి తిరిగిండ్రు కాబట్టి అయితే నీవు అన్ని విషయంలోనూ మితంగా ఉండము శ్రమపడము సువార్తె పని చేయము నీ పరిచర్య సంపూర్ణంగా జరిగించము ఇది పాయింట్ కంక్లూడింగ్ పాయింట్ సంపూర్ణంగా జరిగించము కాబట్టి మనం సేవా జీవితం అంటే వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేయమని హెచ్చరించిపోవు వినయము భయము భక్తి ప్రీతి ఈ నాలుగు క్యారెక్టరిస్టిక్స్ హోలీ పీపుల్ అనే ఉంటాయి అటువంటి హోలీనెస్ ప్రభుత్వం అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరుశుధర మీకు వదనాలనైనా టూ క్యాండిల్ స్టిక్స్ కి సంబంధించిన విషయాలు అనేకమైన మాట్లాడుతున్నారు యోనాడు గురించిన సూచన ఫస్ట్ గ్రూప్ సేరీతిగా సమలగుండా పోతే అని చూపిస్తారు థర్డ్ గ్రూప్ కూడా శమలకుండా పోతుంది ఎప్పుడ వాళ్ళు మొదట ప్రవచించలేదు అవిధేత చూపించారు చివరికి ప్రవర్తిస్తున్నారు ఎండ్ టైమ్స్ లో అప్పటికి వారి మెడ మీద కత్తి ఉందంటే మేము చూస్తున్నాం అక్కడ పదకొండో అధ్యాయ ప్రకటనలు చివరికి ప్రవచిస్తున్నారు కానీ అప్పటికే వారి మెడల మీద కథలు ఉన్నాయి ప్రభు వారందరూ మరణిస్తున్నారని మీరు మాకు చూపించినారు అక్కడ బహు చెప్పడం కష్టం వినడం కష్టం స్వీకరించడం బహు కష్టం కానీ ఇది ప్రభు మా కడుపుకి బహు చేదుగా ఉంది చెప్పడం బహు కష్టతరంగా ఉంది ప్రభు కానీ సహించే సహిస్తారు సహించని సహించలేరు ప్రభువ ఎవరి పట్ల మేము తను మళ్ళీ తునికల భావం లేదని అందరినీ కాబట్టి ముందు ప్రార్థన చేస్తారు వాళ్ళు మాకిచ్చే సమయం పెట్టిన తక్కువ వందాలు నీకు ఇష్టం చూస్తున్నాం తండ్రి కాలం నివేపుకుంటారా ఆరాధించడానికి ప్రభావ తండ్రి ఆయన ప్రభా నివాళ్ళు నీకు ఇస్తూ ఆయన గ్రంథంలో ఉన్న తండ్రి ఆయన దాస పడిన తండ్రి ఆయన తండ్రి అమూల్యమైన ప్రభావ తండ్రి ఆయన ఈ ప్రవచనాలు ప్రభావ మీరాకొరకే మామూలు పరిచేత ఉంది అయ్యా కేవలం సూచన మేము వింటాం కాదుగా తండ్రి ప్రతిరోజు మేము ఆత్మీయ ఏం నేర్చుకుంటున్నాం అనేది తండ్రి ఆయన తండ్రి సత్యం మేము నేర్చుకోవటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం మీ ఆత్మ మాకు ప్రతిరోజు మేము తండ్రి ఒక ఆత్మీయ సత్యం మేము నేర్చుకున్నట్లుగా మనిషి జీవితంలో ప్రభావ తండ్రి ఉపయోగకరమైన సత్యాలు మాకు నేను బయలుపరిచి అయ్యాటి వల్లే తండ్రి ఆయన ప్రభా తండ్రి ఏ రీతిగా తండ్రి నైనా నేను గురించి యోనా గురించి అయా తండ్రి నైనా ప్రభా అపరిశుద్ధమైన గురించి అయా తండ్రి నైనా ప్రభా నీ గురించి ప్రభా తండ్రి అనేకమైన సత్యాలు మాకు నేర్పిస్తూ వస్తున్నారు ఈ హోదనాలు స్తంభాల గురించి అయా తండ్రి నేనా వాటికి వచ్చే గురించి అయా తండ్రి నేనా ఎన్నో వాక్యాలు ప్రభావ తండ్రి మరి జీవితంలో తండ్రి నేను ఎంత పరిశుద్ధమైన జీవితం మేము కలిగి ఉండాలా ప్రభావ పరిశుద్ధమైన జీవితం ద్వారా మేము ప్రభా అపరిశుద్ధ పట్టణంలో మేము ప్రవేశిస్తామని నీ రక్తం మమ్మల్ని పవిత్రపరుస్తుందని అండ్రి ఆయన నువ్వు ఇచ్చిన గొప్ప రక్షణ ప్రభా బట్టి నీకు ఎంతో వందనాలు శుద్ధులు తండ్రి ఆయన ఈ రక్షణని కాపాడుబాడు నువ్వే మా విశ్వాసాన్ని ప్రభా తి కొనసాగిస్తానికి కూడా ప్రభా తండ్రి ఆయన కర్తవయి ఉన్నందుకు నీకు వందనాలు నీకే శుద్ధులు మా సొంతంగా మేము ప్రవేశించలేము ప్రభా తండ్రి మా సొంత మా ప్రయత్నంతో మేము ప్రవేశించలేము తండ్రి నేను ప్రయాసపడేమని చెప్పబడి చెప్పబడి ఉన్నది కానీ తండ్రి నేను ప్రభా తండ్రి ఆయన ప్రభా ఈ ప్రయాసంలో నీ సహాయం లేకుండా అయా తండ్రి నేను నీ ఆత్మ మమ్మల్ని ఏ రీతికి కూడా తండ్రి మేము ప్రవేశించలేము తండ్రి అయినా కేవలం ప్రభా తండ్రి నీ ఆత్మ మమ్మల్ని సిద్ధపడాలి నీ ఆత్మ తండ్రి అయినా ప్రవేశించి పెట్టడానికి ప్రభావితి కృపద చేయాలి ప్రభా అయా సహాయం చేయండి నీకు సృష్టించండి మమ్మల్ని తీసుకొచ్చిన తండ్రి లెక్కలు బట్టి వందనాలు నీ దాసును బట్టి వందనాలు ప్రభావ తండ్రి నేను పాట పాడి ప్రభావ తండ్రి నేను ఆరాధించడానికి ప్రభావిన కృపను బట్టి కూడా వందనాలు తండ్రి తీర్థను బట్టి వందనాలు ప్రభావ ఈ రీతిగా తండ్రి నేను హృదయ కాలంలో ప్రభావి చూసి తండ్రి నేను మా ప్రాథమిక జ్ఞాపనం మీ పశ్చాన్ తీసుకొస్తున్నాము ప్రభావ తండ్రి నేను దేశంలో లిబియా లో ప్రభావ తండ్రి బ్లాస్ట్ అయింది ప్రభావ ప్రజలు ఎంతో మంచి చనిపోయారు చేసుకోండి అక్కడ ప్రజల్ని ప్రభావ పరిస్థితినిపం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావం చనిపోతున్నాడు చికిత్స పొందుతున్నా వీళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావండి బాంబే భయంకరమైన వర్షాలు వరదలు వీరుకోబోయే దేశం పట్టణం అంతే తండ్రి నేను నీ ప్రజల కోసం నీ సేవకుల కోసం ప్రార్థిస్తున్నాం ప్రభావం తండ్రి నేను దేశము ప్రభాతం మునిగిపోతుందిగా ప్రభాతం మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన మీ నామం బట్టి ప్రభావ బిడ్డలతో మీరే మాట్లాడాలి చూపించమని ప్రార్థం సేవకులని ప్రభావం ప్రభుత్వం సహాయం చేయండి తండ్రి నేను మీరే తండ్రి అయినా సంస్థ తండ్రి అయినా తండ్రి వాళ్ళకి కావలికా ఇంకా ఎక్కువ వర్షాలు వస్తాయని చెప్పబడుతుంది ఇంకా సహాయం చేయండి ప్రభావ నీ బిడ్డలు మీరే కావలికాయండి చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫిరీతిగా తండ్రి నేనా మా దేశము తండ్రి నేనా చుట్టుపక్కల దేశాలతో సమాధానం కలిగి ఉంటానికి నేర్పించండి నాయకులని ప్రభావ తండ్రి అయినా ఊరికే ప్రభా కాలు తువి ప్రభావ తండ్రి నేను వాళ్ళతో యుద్ధాల కోసం వెళ్ళిపోయే వారిగా ఉన్నారు కానీ సమాధాన పరిచేవారుగా లేదు ప్రభావ అయ్యా గొప్ప సమాధాన కర్తవి అయ్యా తండ్రి నేను గొప్ప సమాధానం తండ్రి ప్రిన్స్ ఆఫ్ పీస్ గా ప్రభా తండ్రి నేను ప్రభావం నా సమాధానం ఇస్తానని చెప్పారు అయ్యా సమాధానం ఉండటం కోసం మీ ప్రజా తండ్రి నేను సమాధానం ఉండటం కోసము మా నాయకుల కోసం మా దేశం కోసం ప్రాధాన్యం చేయమని చెప్పారు అయ్యా తండ్రి ప్రతి ప్రతి దానికి ప్రభావ మీరు క్లూ ఇచ్చారు ప్రభా నీకు ఆ రీతిగా తండ్రి జ్ఞానాన్ని బాధలు పట్టుకుని అయా సమాధానంగా ఉండడానికి సహాయం చేయండి అయా తండ్రి కానీ ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ప్రభా తండ్రి టెరరిజంకి చనిపోతున్నారు అలాంటి ప్రభా యుద్ధం అయితే ఇంకెంతమంది చనిపోతారు ప్రభా సహాయం చేయండి మా దేశాన్ని రక్షించండి అయ్యా నీ మేము ఎప్పుడో మూల ఉన్నాం దేశానికి ఎవరో ఎన్నిక లేని ఉన్నాం గాని మా రక్షకుడు మా మా మా దేవుడు తండ్రి గొప్ప రాజ్య ఉన్నాడు భూమి ఆకాశాన్ని ఏలుబాటు చేయవాడు కాబట్టి తండ్రి నేను ఆ అధికారం తోటి నీ పాదాల దగ్గరకు వచ్చి అడుగుతున్నాను తండ్రి సహాయం చేయండి తండ్రి ఎప్పుడు శృతించండి అయా దర్శించమని మా దేశాన్ని దర్శించమని అయా సువార్తతో దర్శించండి ప్రభా తండ్రి ఇందులో తండ్రి యూపీలో తండ్రి భయంకరమైన విగ్రహాలు ప్రభా మా నాయకులు తండ్రి ఎంతో ప్రభావ వాళ్ళ వాళ్ళ విధంగా వాళ్ళు విశ్వాసంతో చేస్తున్నారో లేకపోతే వాళ్ళ తండ్రి నేను మతపిచ్చితో చేస్తున్నారో కానీ తండ్రి సహాయం చేయండి తండ్రి నేను ప్రభా నీ బిడల్ని ప్రభా తి రక్షణ పొందాల్సిన ప్రభా వారిని ప్రభాని రక్షణలో తీసుకురామని ఈ ప్రణాళికలు ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభా తి ఎవరైతే తండ్రి కోవిడ్ తోటి బాధపడుతున్నారో ప్రభావ వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాం ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం మా దేశంలో ఉన్న వాళ్ళ కాదు ప్రపంచంలో ఉన్న ఈ బిడ్డలందరి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి చనిపోతున్న బిడ్డల తండ్రి నేను ప్రభా ఒకసారి వైపు చూడటానికి సహాయం చేయండి ప్రభా ప్ర చూపించండి తండ్రి ఏ రీతిగా తండ్రి నేను మా ప్రయోజన గ్రూప్ లో ఉన్న ప్రతి బిడ్డను మీరే ప్రతి లాస్ ని ఆశ్చర్యండి ప్రత్యేకంగా ప్రభాతండ్రి ఆయన ప్రచంద్రశేఖర్ బెట్టి వదనాలు బ్రదర్ తల్లి ఈమెయిల్స్ పరిచయం దీవించండి చక్రవర్తి గారిని ప్రభాతండ్రి ఆయన భాస్కర్ ని ప్రభా తండ్రి బ్రదర్ ఇబ్రాహిం గారిని ఈ రీతిగా బ్రదర్ రవి తల్లి బ్రదర్ విజయ్ ని ప్రభాతండ్రి ఈ రీతిగా తండ్రి నేను బ్రదర్ సంపత్ తల్లి బ్రదర్ ఉనిసింస్ ప్రభా తండ్రి బిడ్డలందరినీ ప్రభావం మీరు ఆసం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆయన ఈ రీతిగా తల్లి ఈ సేవకులందరినీ ప్రభా తల్లి ఆయన ప్రచరణలో ప్రభావ నిలబెట్టండి రావాలని ప్రచర్లు మీరే వాడుకోమని బ్రదర్ విజయ్ కోసం ప్రార్థిస్తున్నాము పేపర్ చేసే పరిచయం దీవించండి సహాయం చేయండి ప్రభావ తండ్రి చెట్టిబాబుని భార్యని కుటుంబాన్ని యాపం చేసుకోండి తల్లి జాషవాన్ని మీరే ముట్టి మంచి ఆరోగ్యం తెచ్చేయండి ప్రాబా ఆ కుటుంబాన్ని ప్రభావ ఆదరించి బలపరచండి ఈ సహాయం తెచ్చేయండి తండ్రి ఇప్పటిదాకా చేసిన ప్రార్థనలన్నీ మీరు ఆలకిస్తున్న విధానం బట్టి ఇంకెంతో నవీరామ్ కోసం భార్య నిర్మాణం కోసం సాధిస్తున్నాం ఆ కుటుంబానికి ప్రభావ మీరే తండ్రి మీ కుటుంబంగా మీ పాల దగ్గర వచ్చేవారు చేయండి ప్రభావితం చేయండి తండ్రి నేను వాళ్ళ కాదు జీవితాన్ని మీరు బలపడతాను తండ్రి నేను గొప్ప చేయండి ఆయన తిరిగి మాటలు పూర్తిగా వచ్చినట్లుగా సహాయం చేయండి ప్రభా ఆయన చెయ్యి కాళ్ళు పూర్తిగా పుట్టండి మంచి ఆరోగ్యము అస్వస్థత ఇచ్చండి తల్లలో ఉన్న ప్రతి క్లాట్స్ తీసేసేయండి ప్రభావం అన్ని డిజాల్వ్ అయ్యి ప్రభా తండ్రి పూర్తి మంచి ఆహారం కూడా తీసుకోవడానికి సహాయం చేయండి ప్రభావం ఆయనకి తగిన బలీతలు ఏదైతే చెప్పలేకపోతున్నాడు ఆ బంధితాన్ని కూడా మీకు పాద పెడుతున్నాం ప్రభావి సహాయం చేయమని కోరుకుంటున్నాం మీరే నడిపించండి ప్రభుత్వ చూపించండి చుట్టుపక్కల కోసం కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభావ తండ్రి వాళ్ళ ఇంటికి కనుక ఉన్న కూడా కుటుంబాన్ని కూడా మీరు న్యాసం చేసుకోండి ప్రభావ ఏ రీతిగా తండ్రి ఆయన మాకు ఇచ్చే సమయం మా దేశం రాష్ట్రం కోసం తండ్రి మీ పాద పెడుతూ మీరు కృష్ణ చూపించమని అయ్యా తండ్రినైనా ఎక్కడ వర్షాలు ఎక్కడ లేవో అక్కడ వర్షాలు తెచ్చేయండి వరదలుగా ఉన్నాయి తండ్రి అక్కడ ప్రజల్ని మీరు కాపాడండి ప్రభావ తండ్రినైనా ప్రభావ మీరే తండ్రినైనా మమ్మల్ని పోషించే వాడుగా ఉన్నందుకు నీకు ఇంకో వందాలు ఆకాశ పక్షులు చూడలేవి ఎవైవైనట్టుగా మమ్మల్ని గొప్పగా కాపాడుతున్నందుకు నీకు వందనాలు నీకు చుద్ధులు తెలుస్తాం ఏసుకోట వేడుకుంటున్నాం తండ్రి ఆమె తండ్రిగా సర్వ శిష్టకర్త మహోన్నతుడ పరిశుద్ధుడ వ్యక్తులుగా శితప్ప ఆయన మరొకసారి మేమందరం కూడా మీ పాలము చెంతకు ప్రతా శుభాస్మేతకు ఆయన మీ ప్రియ కుమారున ప్రభు వేసుకు ఇస్తూ శ్రేష్టమైన నామమున తండ్రి మరొకసారి మేము స్థుతిస్తూ కీర్తిస్తూ హెచ్చిస్తూ కనపరుస్తూ మేమందరం కూడిస్తుంటున్నాం తల్లి గడిచిన అనేక దినాలుగా ప్రభావా ఈవినింగ్ గా మేము ప్రార్థించడానికి ఈవినింగ్ ప్రభావ ఆయన మీ తల్లికి నేర్పిస్తూ వచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నారు మా దేవుడు మా సృష్టికర్త మా యొక్క విమోశాలు అనేక గొప్ప విషయాల్లో వారు సహాయం చేస్తూ అమలు బలపరుస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్ర మీరు ప్రారంభించిన ఆత్మీయ కార్యాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నారు మాకు ఇచ్చిన రక్షణ బట్టి వారు మనస్సును బట్టి నూతన జన్మను బట్టి ప్రభావ మీకు స్థుతి పుస్తత్వం చెల్లించుకుంటున్నాం ఆయన మా పాపము క్షమించినందుకు మా దోషమును ప్రభా తీసుకేసినందుకు మా అపరాధములు తండ్రి ఆయన తొలగించినందుకు ప్రభావ మా దేవ మా తండ్రి మమ్మల్ని మీ దోషలుగా నా మీరు అపరాధములు కానీ నిండా రహితులు కానీ నిలవబెట్టుకున్న నా బట్టి స్థుతి పుస్తత్వం చెల్లించుకుంటున్నాం నా తండ్రి ఇంత గొప్ప దేవుడు మీ కార్యములు ఇంత గొప్ప గొప్ప మీకు జ్ఞానము మేము భరించగలమా తండ్రి మంగళ రాజ్యంలో సిద్ధపరుస్తున్న విధానం ఇంకను తండ్రి మీకు ఇష్టంగా నేను అనేక మంచి కూడా సహాయించండి తమకుతో మనం సరిచేస్తే తండ్రి ముందుకు తీసుకెళ్తున్న విధానం తప్ప అనేక సార్లు మేము వరం గాను అనేక సార్లు మీకు ఆయాసం కలగ చేసిన వారం గాని అనేక సార్లు ప్రభావ సొంత మార్గంలో మా సొంత దారిని వెళ్ళే వారం గాని ప్రభా పొందినప్పుడు గుడివక పడిన ప్రతిసారి లేకపోతే నడిపిస్తున్నది ఆయన మతం ఇది భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న నాయన సహాయం చేయండి ఈ కరోనా నాయన ప్రతి ఒక్కరిని కాపీ భయంకరంగా విస్తరిస్తున్నారు ఆయన సహాయించండి అనేక లక్షల మంది చనిపోతున్నారు ప్రభా ర్సెస్ చేసుకుని బలపరచం వారిని వైరస్ నుండి కాపాడం ఆయన అదేవిధంగా ఆ యొక్క పోలీసు వాళ్ళు పారిశుధ్య కారులు కొన్ని కాపాడతారు నాకు కూడా ప్రభా వాళ్ళకు సోషల్ డిస్టెన్స్ మాస్క్ ఇవన్నీ కూడా మర్చి ఇచ్చి ఇష్టానుసారంగా తిరుగుతున్నారు సహాయం చేయన మీరు మాత్రమే నాపగలరు మీ శక్తి వల్ల మాత్రమే సాధ్యం తండ్రి మానవ జ్ఞానం మీరు ప్రభుత్వ మానవ జ్ఞానం అర్థం అవట్లేదు తండ్రి సహాయం మా దేవ మా తండ్రి గుర్తు యన కాపాడి ప్రభుత్వ కొత్త సేవ కాపాడండి ప్రభుత్వ సమయంలో తండ్రి ఈ కరుణ వలన వ్యాపారాలు ఉద్యోగాలు కంపెనీలు ఎంతగానో దెబ్బతిన్న ప్రభుత్వాన్ని ఎన్నో మత కొన్ని ఆయన సహాయం చేయండి ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రభుత్వాయన తండ్రి ఎంతో భయంకరమైన స్థితి భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ప్రతి చోట తండ్రి నేనే సహాయం చే నిన్నది నాన్న యూ జరి ఆ యొక్క ప్రభా నాయన తండ్రి హిందూ నాయన తండ్రి సిక్ ఆ యొక్క నిర్మాణాన్ని తండ్రి వేరే ప్రభా అది ఆయన భారతదేశాన్ని ఒక హిందూ దేశంలో చేయాలని తండ్రి కొన్ని శక్తులు తప్ప మీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి నాయన ప్రభావ దేశంలో ఉన్న అలౌకిక వాదాన్ని చెరిపోయాలని అనిపించవలసింది ప్రార్థిస్తున్నాం తండ్రి మా దేశాన్ని కాపాడంటే తప్ప మా దేశాన్ని తండ్రి వారి విగ్రహారాల నుండి తండ్రి తప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నారు చే చేస్తూల కోస్తున్నారు తప్ప సహాయం చేయండి ఆ మూర్తం నుండి తండ్రి దేశ ప్రజలను కాపాడలు వేరుకుంటున్నాం సహాయం చేయండి తప్పంలో జరిగిన విషయం చనిపోయారు అనేక మంది ఎంజాయ్ అయ్యారు తప్ప ఆయన దర్శించండి కర్మించండి తప్ప చూపించండి జీవితాల్లో ప్రతిబింప చేయండి వ్యాప్తం చేసుకుంటే అదే విధంగా శాంతిని ప్రార్థిస్తున్నారు యుద్ధాలను సభ యుద్ధం కొరకు అనేక దేశాలు తగ్గ అను ఆయుధాలు ఆయుధాలు వెళ్ళారు ప్రదర్శన చేయడం సహాయం చేయండి ఏదైతే మీరు సమస్యల ప్రార్థిస్తున్నా కాపాడం ఆయన పోయి సమయంలో అనారోగ్యమైన గుడ్డల గురించి ప్రాతిస్తున్నా తండ్రి సహాయం చేయండి తండ్రి కిడ్నీ తండ్రి తండ్రికి తయారు చేయండి తప్పని జ్ఞాపం చేసుకోండి త్వన కాపాడండి తగ్వా తండ్రి మీరే బల శక్తిని గుడి గుడ్ మీ యొక్క పునరుత్సర శక్తిని పోయింది తప్ప ఆయన బలమైన పంట చేతులు దయచేయండి కావలసిన దయచేయండి కావలసినటువంటి బంధం దయచేయండి ప్రతి విధమైన నిరాశ ఇస్తూ వారిని తప్పించండి వాళ్ళు బలపరచండి తప్పని పెద్ద సస్పెక్షన్ ని బలపరచడం రగరాన్ని మరొకటి చేసుకొని కొనుకుంటూ ఒకటి బేస్ చేసి సో ఆ బాటమ్స్ కన్ని చేయిన గ్రౌండ్ రూర్ ఉపతర్నిని గారు ప్రపోజ్ డమేజ్ గుబాక్ చేసుకొని సస్పెక్షన్ ని తిరిగి సమస్తించుకోవడానికి సహాయం చేయండి అదే మీరు ప్రపోజనైర సిపనిరేటానా అంటే మీరు అంతర్ గ్రాఫ్ చేసుకొని కరన ద్వారా కొద్దిగా చేసుకొని సెంటీ వాల్స్ సర్చి ఉంది ప్రభువా నేను డైరెక్ట్ అయిన విధంగా సెంటీస్ కి ఒక పరిష్కరితును నేను అంత తొందరగా మాకు అర్థం కాదు అయినా మీరే వాటిని మాకు తండ్రి వెల్లడి చేసి అందరూ గొప్ప మర్మాలు మాకు బయలుపెట్టి వాటి సరి వాటిని మేము అనలైజ్ చేయలాగా సహాయం ఆత్మీయ నడుపు దయచే ప్రార్థిస్తున్నాం సభనైనా అటు చదువు దాని మమ్మల్ని బలపరచండి ఎన్ని అని చెప్పారు ఆ దాన్ని దయచేసి ప్రార్థిస్తున్నాం అవి చదివి మీరు ఆకలి కొరకు మేము సిద్ధపడటానికి సహాయ ఈ విధంగా ప్రభావం అయినా బాబులను మా సమస్యలను చేతి కట్టించుకుంటూ స్తోత్రం చెల్లిస్తూ తన కాలేకపోయిన వారికి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె స్థూత్రం ప్రభావ పరిశుద్ధిగా గొప్పదేవా సర్వశక్తి సంపూర్ణ మహోన్నత మా ప్రియ పర్లోక తండ్రి మీ ఘనమైన నామానికి పరిశీలిగా ఈ దర్శన కాలం మన కాచి కాపాడి అయినా మమ్మల్ని పత్రపరుచుకున్న తర్వాత ఆయన ఇసు ప్రభావ మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడిన తర్వా ఆయన అనేక పర్యాల మీరు మాతో మాట్లాడుతున్న తర్వా నా దేవానికి వర్ణాలు ఇస్తున్న మేము ధ్యానిస్తున్నా ప్రవా అందులోని ఆత్మీయ సత్తులని గ్రహించలేగనా మీరే మాకు సహాయకుడు ప్రభావా నడిపిస్తున్న విధానం బట్టి మీకు వర్లు ప్రభావాలు తవ్వ కష్టతరంగా ఉన్న ప్రభావ తండ్రి మేము అర్థం చేసుకోలేదన ప్రభావ మీరు సాహిత్యం నడిపించడం ప్రాధిష్టమైన నేర్చుకోవాలని ఆసక్తి మాకు కలిగిన ప్రభావ ఆసక్తిని తృప్తిపక్షమ ప్రాదిష్టమైన ప్రభావ వాక్యాల ప్రభావ తల్లి మా జీవితంలో మేము అవలంబించుకోవాలి అర్థం చేసుకున్న ప్రభావ తల్లి మనుషులకు మేము తప్పించాలా మీ దైవికమైన జ్ఞానులు మమ్మల్ని నడిపించుకోవడానికి ప్రాధిష్టమైన పరిశుద్ధి నా దైవానికి వంద ఇది ప్రవర్శాత్మకమైన విషయాలు కనుక ప్రభావాన్ని ధ్యానం ధ్యానించలేని స్థితిలో ఉంటుంది కదా ప్రభావా అనుగ్రహించిన తర్వా దాని బట్టి మీకు వందల తర్వా వారికి అనుగ్రహించగలరు అనుగ్రహించగలైన ప్రవ్వ పర్వక రాజ్య మర్మముల ప్రభావ మీరు మాకు అనుగురిస్తున్నారీ దాన్ని బట్టి నీకు వందన ప్రభావం ఎంతో ధన్యలు మీకు ధనితను ప్రభావంగా మేము కొనసాగించుకోలేక మీరు సాయపడడం సాధిస్తుందైనా ఒక విషయాన్ని మేము అర్థం చేసుకుని ప్రాగతించాలా దాని దగ్గర వినికపోకుండా ప్రభావ వీటిని ప్రభావ జాగ్రత్తగా ధ్యానించి పరిశీలించిన ప్రభు ఆయన మా దీనిలో అవలంబించుకొని అట్లా చేసుకుని ముందుకు పోవాలా మీకు ఆత్మ ధర్మం మీరే మా సహాయకులు ప్రభావ పరిశుద్ధి దేవా ఆత్మీయ దేశాలు ప్రభావ మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభావ తండ్రి ఓ దేవా దేవాన్ని అదే స్థితిలోనే ఉంది ప్రభావం కోరుకుండా ప్రయా ముందుకు పోవాలా మా పిలుపు తగినట్లు మేము జీవించాలా ప్రభావా మా ఏర్పాటుని నిత్యం చేసుకుంటే మేము మరీ జాగ్రత్త పడాలా ప్రతి దిన ప్రభావా ప్రతిరోజు మేము షూట్ చేసుకోవాలా ప్రభావా మేము పరిశీలించుకోవాలి మా జీతాల్లో మీ వాక్యంతో మేము మెజర్మెంట్ చేసుకునే ప్రభావాలత మీ కొలత తగినట్లు మేము జీవించాలన్న సహాయపడలేదు మీ వాక్యమే మా కొలకర ప్రవా నేను మీ వాక్యంతోనే తర్వాత మా జీతం పరిశీలించుకోవాలి వాళ్ళ ఇంకా బలహీతులు ఉంటే ప్రభావ మీ వాక్యానికి ప్రభావ వివిధమైన మాలు ఉంటే ప్రవా మీరు సరి చేసుకోవాలి ప్రభావానికి విడుదల పొందాల ప్రవా మీరే మాకు సహాయపడడం కాదు మీ కనికరం జీవించి ప్రభావ మీ వాక్యాన్నికారం నేను జీవితంలో జీవించడానికి సహాయపడే నా దేవన పునాది నేను కట్టబడాల ప్రభావ ఇసు ప్రభావం తన ఇసు ప్రభావ పునాది మీరే ప్రభావా తన ఇసు కట్టుకున్న బుద్ధి పోలే నేను వాక్యం చెప్తున్న తర్వాత ఉపలు మీరు చెప్పుకునే కానీ మా పునాదికి ప్రభావ మీ వాక్యం నేను కట్టుకోవాల అలాంటి జీవితం మాకు డైట్ చేయండి సాధారణంగా మనకు ప్రభావ తను ఎంతో ప్రభా ఆయన ఎన్నెన్నో విషయాలు ప్రభావ మీరు మాకు జమ చేసి పెట్టిన మాన్మంగా ఒక్కటి మాకు మీరు బయలుపరుస్తున్నారు మా ఆత్మీయ నేతలు ఇస్తున్నారు తర్వా ఇక మేము చూడగలుగుతున్నాం అంటే ప్రభావా అర్థం చేసుకోగలుగుతున్నాయి కేవలం మీ కృప వేసి ప్రభావాలో ఏ గొప్పతనం లేదు ప్రభావ మేము దేనికి పనికిరని వాళ్ళం ప్రభావాయన ప్రభావ మీ కృప చూపించిన మీ పనికి చూపించి మాకు పనికరిస్తాను దాన్ని బట్టి కొన్నాను ప్రభావ అనేకలు తవ్వ ఇటు మేము చూపించాలా ప్రభావా త్రవ అనేకులు పోవాలి మాలోంచి ప్రభావ ఆ క్యాండిల్స్వా రెండు క్యాండిల్స్ నుంచి ఆ మిగతా క్యాండిల్స్ కి ఆ నీళ్ళు సరఫరా అవుతున్నట్టు క్ర మీ సత్యం అనేకులకు సరఫరా కావాలి అనేక ప్రభావ ప్రకటించాలని ఆలోచించే ప్రభావ అలాంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేయాలి అక్కడ వెలుగులో మమ్మల్ని తయారు చేసే క్రవ్వా నామానికి నైలు తెచ్చుకోవడం సాధిష్టమైన మందిరాన్ని కట్టే బిడ్డలుగానే ఉండాలా అది ఎరుబాటుల చేతులు ఉంది క్రవా అది అట్లే ముగిస్తారు అన్నట్టు ప్రభావా లోపల అనుకుంటున్నారు మందిరం అంటే ప్రభావ బిల్డింగ్స్ అనుకుంటున్నారు కాదు అది కాదు క్రవా మీ బిడ్డలే మందిరం ప్రభావా ఆయన ఇసు ప్రభా అలో ప్రభావ మీకు వాక్యం ప్రభావ కట్టబడాలి వాళ్ళ మీలో ప్రభావ మీ యొక్క మందిరంగా ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలని వాక్యం చెప్తున్న ప్రభావ ఆయన ప్రతి కట్టడం చక్కగా అమర్చబడాలని వాక్యం చెప్తున్న ప్రభావ కాబట్టి ప్రభా మీ వాక్యంతో మనం కట్టుకుని తర్వాత అనేకులు మేము మీ యొక్క వాక్యాలని నడిపించాలా అది బిడలగా ప్రయాజమైన మీరు వచ్చిన ప్రతి బిడ్డల్ని తీరించి ఆశ్రయించిన తర్వా ఇకనే మీరేమో సహాయపడండి ఓ ప్రభావ తండ్రి ఇసుకు సంపూర్ణంగా అర్థం చేసుకుని ముందుకోవాలని సహాయపడండి ప్రభావ నా తండ్రిని సహించాలా ఓకే సహనం కలిగి ఇటన్నిటి మేము తీరస్గా ధ్యానించాలి సమయం బట్టిన పర్లేదు ప్రవా వాటిని నేర్చుకోవాలని ఆసక్తి మట్టుకు మాకు ఉంది తవ్వ ఈ రోజు కాకుండా రేపునే ఖచ్చితంగా మాకు అది నేను విశ్వాసవంతంగా మేము వెళ్తున్నా ప్రభావా మా సహాయకు నడిపించింది ప్రాధిష్టమైన పరిశుద్ధాలు అర్థం కావాలని ఇచ్చి వాటిని పరిశీలించుకోవాలి ప్రభావ వాటిని తోడుకోవాల వాటి మేము జాగ్రత్తగా దాన్ని మేము తీసుకోవాలి ప్రభావ మీరు అనుకరించాలి తీసుకోవాలన్న తర్వాత మేము తీసుకోవాలా ప్రార్థన పూర్వకంగా వాటిని జాగ్రత్తగా ధ్యానించే వాటిని అర్థం చేసుకున్న ముందు కోదిరి కాల్ చేయండి ఆ రీతిగా ప్రభావ ఒక వైరస్ బాధ్యతల గురించి నా ప్రభావ ఇంత భయంకరమైన మనుషులుగా ప్రభావంతో ఎంతో చనిపోతున్నారు ప్రభావ ఎంతో మంది ప్రభావ చివరి దశలో పొట్టి మీట్లాడుతున్నారైనా ఆ పిల్లల గురించి ప్రార్థిస్తున్నాయని మీరు జ్ఞాపకం చేసుకున్నాయి మీ కనికరి చూపించండి మీ కృత చూపించిన ఆయన ఆ కలివిస్తున్న ప్రేమను జ్ఞాపం చేసుకున్నా నా ప్రభాషణ స్వస్థపర్చిన ప్రభావ ఆయన స్వస్థత రావాలా మీ వ్యాక్సిన్ ఆధారపడితే కనికరానికి ప్రభావ మనుషులు మొగ పెడతారు మోసగిస్తున్నారు మనుషులైనా ప్రభావ తల్లి ప్రభావ మీరే ప్రభా స్వస్థపరిచే దేవుడిని ప్రభావ పెట్టి గ్రహించలాగిన వాళ్ళని తండ్రి సువార్త ప్రకటించడాల డాక్టర్స్ నర్సు కూడా వాళ్ళకు వార్త పగడించాలా చివరి దక్షులైన సమర్థించుకోవాల నుంచి విడిచిపెట్టాలీ స్వీకరించాలా ఆ రీతిలో ప్రతి బిడ్డని ఆకర్షించుకుని రక్షించాలని చూస్తున్నాం అవకాశం దయచేయడం సాధిస్తామని ప్రతి సంఘం సర్వసత్యం రావాల నుంచి మతపేసి విడుదల పొందాల సత్యని గ్రహించి ప్రభావం నిర్మించాల ప్రభావ తండ్రి మీరే సాయంత్రం సాధిస్తాం ప్రతి కాంగ్రిగేషన్ సర్వసత్యం కావాలా ప్రతి ఒక్క సేవకులు విశ్వాసులందరూ కూడా మీ సత్యను ప్రకటించాలి వెళ్ళి నేర్చుకోవాలి అంటే గొప్ప గొప్ప సేవకులు కట్టి సంఘాల నుంచి రావాల తర్వా అనేక మీ ప్రకటించాలా మీకు బహు సన్ని ఉంటున్న తర్వాత ఆయన యొక్క విషయాల అన్ని పోవాల తర్వా లేక జీవితం స్థిరపరచుకోవడం సిద్ధపరచుకోవాలంటే ఆ క్షణం తర్వాత మీరు తిరిగి వచ్చినట్టు తర్వాత మనుషులు సరిగ్గా పట్టుకుని వాకింగ్ చేసుకున్న తర్వాత తను ఆరోగ్యం అమ్ముకున్న తర్వాత విశ్వాసంతో తర్వాత తిరిగి వచ్చినట్టు తర్వాత నేను నేను తల్లి నేను చూడాలని ముఖాముఖిగా నేను ఆ కదినం కొడుకు నేను సిద్ధపడి ఉండాలి అనేక సిద్ధపరచాలా నాకేమో ఆ ప్రవర్తన ఇచ్చిన భారాన్ని ప్రభావ అనే ప్రభావ ప్రకటించాల ప్రభావ అది ఎంతో సులువైంది తేలికైందన్న తొమ్మ మీ పాదల దగ్గర కూర్చోని వాటిని నేర్చుకోవాలా మీ కాడి సులువైంది తేలికైంది ప్రభావ అది ఎంతో భారంగా ఉండదు కానీ మనుషుల కాడి మొదటి భారంగా కానీ మీ కాడి ఇప్పుడు ఉండదు ప్రభావ ఎందుకంటే మీరు మా హృదయంలో ఉండే ప్రభావం నడిపిస్తారు కాబట్టి ప్రభావ మీరే మన సాయ నడిపిస్తుంది కొన్నా ప్రభావ అనేది మీకు సత్తిని ప్రకటించాలంటే బిడ్డలుగా తయారు చేయండి ప్రదర్శించిన ప్రవాసానికి ప్రభుత్వ స్వస్థపరచండి ధాన్యాలు ప్రదర్శన స్పష్టపరిచి మంచి వారిని దయచేయండి కొన్ని కార్యదర్శాలు ప్రతి కార్యదర్శంలో ప్రభావ మీరు విజయమించండి ప్రతి ఒక్క సరస్క్తి నడిపించి నా ప్రభుత్వం జీవించే బిడ్డలుగా తయారు చేయండి మీ నీతిని శక్తిని ప్రకటించాలని సహాయపడండి వాళ్ళ దీపం సమర్థించుకుని ప్రభు సంపూర్ణ ముందు తయారు చేయండి అలాంటి దయచేయడం మీరు ఆకర్షించి నడిపించుకుని మీ నామాన్ని నైపు తెచ్చుకుంటూ ఆదృష్టమైన వాక్యమాదలు భద్రపరచుకోవాలి నెమ్మరేసుకోవాలి ఎన్ని ప్రభావ మీరు వాళ్ళ సాహిక నడిపించి ప్రతి వాక్యం ప్రభావం చేసుకోవాలన్నా పరిశుద్ధిలోక రాజ్యామానికి ఎంతో ఇప్పటివరకు సజీవిలలో ఉంచి అయ్యాద సన్నిధిని కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి అయ్యా ప్రభా ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకోవడానికి ప్రభా మాకెంత ధన్యతనిచ్చారు మీకు ఎంతో వందనాలు ప్రభా మరి దాన్ని ధ్యానించుకునే క్రమంలో ప్రభా అయ్యా అర్థం చేసుకునేటువంటి మనసుని ప్రభా గ్రహించగలిగేటువంటి మనసుని మాకు అనుగ్రహించడం దేవానికి ఎంతో వంద ప్రభ అవి వ్యర్థ అవి వ్యర్థం వాటిని ప్రాపర్ సరిగా అర్థం చేసుకొని వాటిని తెలుసుకొని ఇంకా ప్రభా మిమ్మల్ని ప్రార్థించి మీ దగ్గర నుంచి అనేకమైనటువంటి సత్యాలను తెలుసుకుని ప్రభా అనేకులకి ప్రకటించలాగిన హయా కృపుణులు మా ఉంచండి దేవానికి ఎంతో వందనాలు ప్రభా ఆశ ప్రతి ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా ప్రభా ఆ ఉంచండి దేవానికి ఎంతో వందన్నారు ముఖ్యంగా ప్రభా ఈ పరిచర్య విధానంలోకి ప్రభా యవన బిడ్డలను అనేకుల్ని మీరు ఆకర్షింపుజేయండి యవనస్థులను తీసుకుని రండి తండ్రి ప్రభా మీరు తప్ప ప్రభా ఎవరూ ఆకర్షించలేదు నాయన అయ్యా మీరు చేయగలిగిన గొప్ప కార్యం ప్రభా ఇది ప్రభా ఈ విధంగా ప్రభా మేము ధ్యానించి తెలుసుకొని ప్రభా అయా అనేకులకి ప్రకటించడానికి ప్రభా స్తులకి ప్రభా అయా అటువంటి భారాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా ఎవరి బిడ్డలని ప్రభా మీరు మార్చండి దేవడానికి ఎంత ఉందని తెలుసు ప్రభా అయా మరి ఈ చెడు దినాల్లో దుర్దినాల్లో ఉండగా ప్రభా అయా ఏ క్షణం ఏ విధంగా ప్రభావ ముగిస్తుందో ఎవరి సమయం ఎవరి కాలం ఏ విధంగా ముగిస్తుందో తెలియలేని పరిస్థితిలో ఉంది ప్రభా అయ్యా రెండు డిసెంబర్ వరకు అయినా కరోనా అంటే ఏంటో ఇది వస్తుందని గాని అయా దీని ప్రభావం ఈ విధంగా ఉంటదని గాని ఎవరు ఊహించలేదు ప్రభా అయ్యా ఈ రోజు ప్రభా ఈ కరోనా వ్యాధి వల్ల ప్రభా అనేకులు ప్రభా అయా అల్లాడుతూ ఉన్నారు ప్రభా హాస్పిటల్లో చావు మంచాలపై ఉన్నారు తండ్రి అయ్యా హాస్పిటల్ ప్రభా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి తండ్రి హాస్పిటల్ వ్యవస్థలు ప్రభా మీరు పూర్తి వారందరి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ప్రభా ముఖ్యంగా ఆయన అయా యాచకులు ప్రభా హయా ప్రభా పుంటివారు గుడ్డివారు యాచకులు ప్రభాకులు ప్రభా ఈ రోడ్ల రోడ్ల మీద ప్రభా రైల్వే స్టేషన్ లో బస్టాండ్ దగ్గర ప్రభా చర్చిల దగ్గర మందిరాల దగ్గర మస్జిద్ల యాచించుకుంటూ జీవన విధానాన్ని కొనసాగించేటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా మరి ఇంతవరకు ప్రభా ఎంతో ఉన్నతమైనటువంటి వారికి కరోనా వచ్చిందని విన్నాం కాని పేదవారు ప్రభా మరి ఆ విధంగా వాళ్ళు శానిటైజర్ ఏంటో వాళ్ళు వాళ్ళు దూరం పాటించరు ప్రభా మరి వాళ్ళు వాళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందుల సమస్యలున్నా కూడా ఒక్కరూ కూడా ప్రభా వారికి కరోనా రాకుండా మీరు కాచి కాపాడిన విధానాన్ని బట్టి మీకు ఎంత వందలు తోతున్నారు ప్రభా మీరు కడపటి వారిని మొదటి వారుగా మొదటి వారిని కడపటి వారు మరి ఎన్నుకోబోతున్నారు తండ్రి ఇదే రూల్స్ రివర్స్ అవుతుంది ప్రభావ రిపీట్ అవుతుంది అని మీరు మీరు చెప్తున్నారు ప్రభాయ మీకు ఎంత వందున్నారు ప్రభా వారి పట్ల మీ కృపలు కనపరుస్తున్నందుకు మీకు ఎంత వందన్నారు ప్రభా అదే విధంగా ప్రభా ఇంకా కొంతమందిని ఎవరైతే కరోనా బాధితులు బాధితులు ఉన్నారో కరోనా వ్యాప్తి బాధపడుతున్నారు అటువారిని కూడా మీరు దర్శించి ప్రభా మీ ప్రభావారిని మీ సాక్షులుగా నియమించుకోమని ఏర్పరచుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా అని ఆశీర్వించండి దీవించండి ఈ పరిచయంలో ఎవరెవరైతే ఉన్నారో ప్రభా వారి కుటుంబాలను మీరు దర్శించండి వాటి వాళ్ళ కుటుంబాల మీద సాతాన్ని ప్రభా దాడి చేయకుండా ఆయా బలహీనతలను మరి అది సృష్టించకుండా ప్రభా మీరు ప్రభా ఆ గారి చుట్టూ ఎలాంటి కంచి వేశారు ఎలాంటి రక్షణ వలయాన్నించారో ప్రభా ప్రభా లాంటి రక్షణ వలయాన్ని ప్రభా ఈ పరిచయంలో ఉన్న ప్రతి బిడ్డ బిడ్డకు కుటుంబాలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మీరు సహాయకులుగా ఉండండి ఈ పరిచయంలో ప్రార్థన చేస్తున్నటువంటి ప్రతి ప్రార్థన అంశం మీరు విజయాన్ని అనుగ్రహిస్తున్న విధానాన్ని మీకు ఎంత వందనాలు ప్రభా మరి ముఖ్యంగా జాషిబా గురించి ప్రార్థన చేస్తుండగా మీరు అతను ముట్టండి స్వస్థండి స్వస్థపరచండి ప్రభా అయాన్ని మీ బిడ్డగా మి సాక్షిగా మీరు మార్చుకోనండి అయా మీకు కాడిపోసే తండ్రి బాధ్యతను అనుగ్రహించండి ఆ కుటుంబానికి ఆదరణకర్తగా మీరు ఉండండి ధైర్యాన్ని చెప్పండి తండ్రి అయా విశ్వాసానికి కోల్పోకుండా ప్రభా ఇంకా ముందుకు సాగున్నట్లు ప్రభా మీ చూపించి మేము ప్రార్థన చేస్తున్నాం గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఆయనకున్న ప్రభా మరి మీరు ఆ లక్షణాలు కనపడుతున్నాయి ఇంటికి పంపించారని విన్నాం తండ్రి ప్రభా ఆయన మీరు జ్ఞాపకం ప్రభు ఆయన కూడా మీరు సంపూర్ణ స్వస్థతించమని మీరు సహాయకులుగా ఉండమని అయ్యాన్ని రాజ్యాంగంలో చేర్చుకొని ప్రత్యేకంగా జీవము కలిగిన నామంలో అడిగి పెట్టుకొని ప్రార్థించుకుని కొంచున్నాం తండ్రి వర్షద్రవ దేవాణాలు మహాద్రీ మహిళ బుగింపు బాగానికి వచ్చిన అవునా ఏ రీతిగా జీవించా ఏ సహాయం సహకరించండి వారి పట్ల మీకు ప్రేమను చూపించండి వారికి ఇవన్నీ మేము చూపించే వారిని చెప్పండి మార్చుకోవాలండి ప్రభుత్వా మనుషులకి విడుదల చూపించడం కనిపించండి ముఖ్యంగా పాలిటీషియన్స్ మార్చండి ఇప్పుడు హృదయంలో ప్రభుత్వ మనుషులు చనిపోతున్నాయి వాళ్ళకి హృదయానికి స్పందించలేని నేను సహాయపడండి అయినా వారి పట్ల ప్రేమ జాలి పుట్టించండి వారికి క్షమించు వారు ఏం చేస్తుంటారు వాళ్ళకి తెలియదు ప్రభుత్వాన్ని అయినా అభిరాన్ గురించి బాధిస్తాం అతని మనుషులని కంప్లీట్ నార్మల్ సింగ్ జాష్ బిడ్ అనిపించి రెస్టారేషన్ చేయండి కేసు సాధిస్తుంది మనము సాక్షులు పెట్టుకోండి నందరినీ ఆశ్రించి పచ్చుకున్నాను మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మ నుండి కృపయో సమాధానము మనకును సకల పరిశుద్ధులకు తోడయుడు లాక ఆమె ప్రైజ్లాడ్ సార్ అందరికి